చక్రవర్తి గారు కృప కలిగిన మా ప్రియ బరుల కొప్ప తండ్రి మా గొప్పదేవ సర్వశైన మా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి సర్వము మా దేవ జీవాధిపతి జీవపు నాయన మీ యొక్క పరిశుద్ధమైన పాదములు చెంతకు ఉపాసింహాసన మీ ప్రియ కుమారుమ ప్రభు క్రీస్తు నామేమైన ఏకైక నామమున ప్రభా మీ పాదములు చెంతకు వస్తున్నా ఇంతవరకు ప్రభా మమ్మలను సజీవులుగా ఉంచి నాయన మీ భద్రపరిచి ఈ దినాన్ని చూడటానికి ఇచ్చిన నాయన ఈ యొక్క ధన్యతను బట్టి ప్రభా యోగ్యతను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రార్థించాలని మా విన్న మా వస్త్రుతలు ప్రభావ ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావాలని ప్రభా మీ సహాయం కొడుకు మీ గొప్ప కొరకు ఆయన మీ నడిపింపు కొరకు ప్రభావ ఆయన మీ వైపే చూస్తుంటున్నాం ప్రభా సహాయం చేయండి నడిపించండి ప్రభావ నాయన తండ్రి పరిశుద్ధపరిచి మా పరిశుద్ధపరిచి ప్రభావ మీకు మీ చిత్తానుసారమే ప్రార్థన నాయన మీకు ఇంపైైనటువంటి ప్రార్థన తండ్రి మా నోటి నుంచి మా హృదయం నుంచి వచ్చేలాగా సహాయం చేయండి ఆయన వాక్యం పంచుకున్న మీ దాసుల్ని కూడా ప్రభావ నాయన మీ మాటలు ఆయన నోట్లో ఉంచి మీ ఆత్మాభిషేకం దయచేసి నైనా మీరు ఏదైతే మా పొరుకు సిద్ధపరిచారో విదే కాలం అది మాకు అందరికీ ప్రభావ సమృద్ధిగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఆ వాక్యం మా హృదయంలో పిత్తబడి ఆయన నీరు కట్టి ఫలింపులు సహాయం చేయండి ప్రభు దిన మేము ఆత్మని ఎదగటానికి ప్రభావ మాకు సహాయం చేయండి మేమంత బలహీనం తండ్రి ప్రభావ మాలో ఏ గొప్పతనం లేదు తండ్రి ప్రభా మీరు మమ్మల్ని బలపరిస్తే తప్ప తండ్రి మేము బలంగా జీవించలేము ఆయన ఆత్మీయంగా ప్రభావ అందుకనే మీ సహాయం కొరకు చూస్తున్నాను మమ్మల్ని కరుణించండి చూపించండి ప్రభావి మమ్మల్ని నడిపించండి ఈ విధంగా ప్రభా గ్రూప్ లో ఉన్న అందరినీ తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రభావ వారి గురించి ప్రార్థిస్తుండ్రి సకాలం జాయిన్ అవలాగా సహాయం చేయండి ఈ విధంగా ఆయన ఈ ప్రార్థన సమయానంతా తండ్రి మీ చేతికి అప్పగిస్తూ ఆయన లీడ్ చేయబోతున్నీ బ్రదర్ చంద్రశేఖర్ గారి గురించి చేతికి అప్పగిస్తూ కొద్ది ప్రార్థన వదనాలు బ్రదర్ మనము దేవుని వాక్యాన్ని జనించకముందు ఆయనను స్థించలాగిన ఇక సింగ్ నంబర్ ఫైవ్ నైన్టీ నైన్ మీద పుస్తకం ఉంటే మీరు పాడుకోండి మీరు దగ్గర నుంచి చూసుకొని విశ్వాస సహిత మగును ప్రకటించుడు అన్న పాట ఇప్పుడు వచ్చినప్పుడు పాడిన పాట నాకు ఇప్పుడు గ్యాప్ కనుకొచ్చింది ఉదయం పాట పాడుతాం वी स्वतसहितमगणो प्रकटी सूर्यनी वी स्वतसहितमगणो प्रकटी सूर्यनी नित जीवं पोते पति सत्य वेद पुजेतु नित जीवं मुचे पति త్యేదముచే భూమి పవీత్ర హృదయములతో ఓ రాడురి విజయముతో పవీత్ర హృదయములతో ఓ రాడు విజయముతో నీతిని భక్తిని గోరీ నిజమైన విశ్వాసులుగా తిని భక్తి గోరీ నిజమై న విశ్వాసు ఓర్పును ప్రేమను గల్గి రాజము ఓర్పును ప్రేమను గల్గిరి జయముతో శము దానుంది కలిగి నర్శనమునకు ఆకాశమునుంది కలిగి నర్శనమునకు అవిదేయతచూపకను ఓరాడు జయముతో అవిదేయచూపకను పోరాడు జయముతో మనసు కలిగి సక్రియలను జరిగించి విశేషు మనసు కలిగి సక్రియలను జరిగించి యోగా నిలుచుంది పోరాడు జయముతో యోదులు లు చుంపి పోరాడు విజయముతో దీన మనసు కలిగి ప్రియులారోపడియో దీనా మనసు కలిగి ప్రియులారా లోబడియో మహిమా కిరి తముకై విజయముతో మహిమా కీరీటముకై ఓరాడు విజయముతో ఆత్మ రాక్షణ కొరకై అర్పిం చురి జీవితము ఆత్మ రాక్షణ కొరకై అర్పిం చురి జీవితము అంతము వరకు నిలిచి పోరాడు విజయముతో అందము వరకు నిలిచి పోరాడు విజయముతో ఏసుని జీవము కలిగి ఇలా శ్రమలోచు జీవము కలిగి శ్రమలో చుచూ విజయో చముతోడా అూ యా పాడదూ విజయో చముతోడా పాడెదో విశ్వాస సహితముగను ప్రకృతి చక్రవర్తి వాక్యాన్ని పంచుకుంటారు అందరికి ప్రైజ్లాడండి అందరికి వందనాలు మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన పుతుండ్రి కొందనాలు సూత్ర స్తోత్రాలు ఉంటాయి ఇదిగో ఆయన ఇప్పటి వరకు ఆయన ప్రభా మరి పాటలలో ప్రాంతంలో మీరు నడిపించారు అయ్యా కొందనాలు సూత్ర స్తోత్రాలు ప్రభా ముఖ్యంగా మరి వాక్యాన్ని వివరించకపోతుండగా అయ్యా మీరుండి నడిపించండి దేవ ప్రభా మీ మహిమకరంగా మీరు ప్రభా ఈ కార్యక్రమాన్ని మీరు వాడుకోండి దేవాళ్ళు ప్రభా వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రభా జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభా మీ సహాయకులుగా ఉండండి సహాయకారిగా మీ తోడుగా నీడుగా ఉండండి ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందు జాగరూకుడవైని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను ఏ గడియను నీ మీదకి వచ్చునో నీకు తెలియనే తెలియదు ఇక్కడ మొట్టమొదటిగా నేను తీసుకుంది ఏంటంటే నాలుగు మూడు విషయాలు తీసుకోవాల మీతో పంచుకోవాలని దేవుని ప్రేరేపణ కొద్దీ మరి ఈ మూడు విషయాలు మీతో నాలుగు విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను మొట్టమొదటిది ఉపదేశం గురించి రెండో దాన్ని మనం ఏం వింటాం ఏం విన్నాము మూడోది దాన్ని ఎటు ఎలా గైకుంటున్నాం దాన్ని ఆచరిస్తున్నాం నాలుగోది మారు మనసు పొంది ఉన్నావా లేదా సు కలిగి ఉన్నావా లేదా ఈ నాలుగు విషయాన్ని మరి మాట్లాడాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు తెలియదు మరి తెలియదు కానీ అనిపిస్తుంది విత్తువాని ఉపమానం గురించి తెలుసుకున్నప్పుడు యేసు అర్థం కావడం కోసం విత్తువాణి ఉపమానం గురించి చక్కగా చెప్పారు కానీ విత్తిన తర్వాత అంతర్తో కాకుండా విత్తిన తర్వాత కాస్త దాని గురించి శ్రద్ద తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉందేమో ఈ రోజు అనిపిస్తున్నా ఎందుకంటే ఆ విధంగా మనం పంట మంచి చాలల్లోనే మంచి మంచి నేల మీదే వేయడానికి ఇష్టపడతాం గానీ సౌడుగా ఉన్న చోట కాని బీడుగా ఉన్న చోట గానీ ఇక్కడ అవకాశం లేదు మొక్క మొలవడానికి అన్న చోట గానీ మనం వేయలేం ఎందుకంటే అది లోకానుసారంగా చూసుకుంటే ప్రయాసం దండగా అవుతుంది దానికయ్యే ఖర్చులు వేస్ట్ అవుతాయి కానీ ఇది ఆధ్యాత్మికంగా చూసే విషయం కాబట్టి అట్లాంటి చోట కూడా ఎందుకంటే పరిగవేరుకోవడం లేకపోతే ఆఖరి వాడిని కూడా తీసుకుని రావడం అనేది ఇది అవసరం పనికిరాందాన్ని కూడా దేవుడు ఏం చేసినట్టే రీస్టోర్ చేసుకుని పనికొచ్చే విధంగా అందరికి అనేకలకి మాదిరికరంగా మార్చిన దేవుడు దేనికి పనికిరాకపోవచ్చు కానీ పనికిరాందాన్ని సైతం మనం దేవుణ్ణి పనికొచ్చే విధంగా తీసుకురావడానికి మనం ఏ విధంగా ప్రయాసపడాలి అనేది నాకు చాలా సార్లు నాకెందుకో ఆ విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడిని ఆలోచన కలుగుతూ ఉండేది అయితే ఇక్కడ మొట్టమొదటి నీవెలాగూ ఉపదేశం పొందితూ ఉపదేశం అనేది అది మంచిగా ఉందా ఎటువంటి బోధన మనకు నేర్పిస్తా ఉంది ఒకవేళ మంచి బోధ గనక అయి ఉంటే ఉదాహరణకి ఆ బుద్ధి లేని కనికలు బుద్ధి కలిగిన కనికలు గనక మనం తీసుకుంటుంటే బుద్ధి వారు బుద్ధి కలిగిన వారు ఈ ఐదు అన్ని తెలుసు వాక్యం తెలుసు మరి పరిచయం చేసిన వాళ్లే ఆ అన్ని విషయాల్లో వీళ్ళు పర్ఫెక్ట్ గానే ఉన్నారు కానీ సిద్ధపాటు అనేది లేదు ఒక్క దాంట్లో వాళ్ళు తప్పిపోవడం వల్ల పూర్తిగా తప్పిపోయారు అందుకే వాళ్ళు సిద్ధపాటు లేదు కానీ అన్నిట్లో వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారన్న విషయం ఎట్లా తెలుస్తుంది అంటే తలుపులు మూయబడిన తర్వాత వాళ్ళు ఇల్లి రోజుస్తా ఉంటారు ఘోష పెడతా ఉంటారు అరుస్తా ఉంటారు అయ్యా అయ్యా అయ్యా నీనామానూ ప్రవచించలేదా నీ నామాన అద్భుత కార్యాలు చేయలేదా ఆశ్చర్యమైన విషయాలను చేయలేదా అన్నప్పుడు దేవుడు వారిని ఎంతో కోపంతో మీరెవరో నాకు తెలియదంటాడు మరి వాళ్ళ వాక్యాన్ని విని ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎందుకని సిద్ధపాటు కలిగి లేరు మక్తీష్ వార్త మూడో అధ్యాయం పదిలోను పన్నెండులో చూస్తే తాళు ఎందుకు తాళు గింజ అయింది దాంట్లో ఏ రైతు ప్రయాస ప్రతి దాంట్లో కష్టపడతానే ఉన్నాడు కానీ దానికి నీళ్లు అవసరమైన ఏదైనా పురుగు దానికి ఏమన్నా ఎరువుయాలేమో బలం వేయాలేమో అని చెప్పి అన్ని రకాలుగా దానికోసం ఎంత ప్రయాసపడతాడో ఫలం వచ్చేంత వరకు అతను చేసిన ఎక్కడా కూడా శక్తి లోపమనేది లేదంటే శ్రమలోపం అనేది జరగకుండా దానికోసం కష్టపడతాడు అదే మాటని ఏష్యా గ్రంథంలో ఐదో అధ్యాయాన్ని చెప్తాడు నేను రాళ్లను బాగా తుమ్మాను లోతుగా తుమ్మాను కంచిన వేసాను శ్రేష్టమైనటువంటి తీగను తీసుకొచ్చి నాటాను అయినా నా ద్రాక్ష నేను చేసినటువంటి తప్పిదం ఏంటి నా ద్రాక్ష తోట కారు ద్రాక్షాలు కాయటానికి కారణమేంటి నాకు మీరు న్యాయం తీర్చండి అని చెప్పడుతూ ఉంటాడు ఈ రోజు ఉపదేశాన్ని విని ను దారి తప్పావా చెప్పిన నిన్ను భ్రమ దారిలో తప్పించాడా ఏది ఏమైనప్పటికీ ఉపదేశం అనేది కరెక్ట్ గా గనక మంచి బోధలో లేకపోయినా దాని నుంచి వచ్చే ఫలం మాత్రం చాలా కఠినంగా చేదుగా ఉంటది చాలా కఠినంగా ఉంటుంది ఆ రోజు ఎవరు దాన్ని ఏమి చేయలేరు అప్పుడవరకయ్యా ఈ నామాన్ని మేము రోజు వచ్చాం కదా బాక్ చేసిన తీసుకున్నాం కదా పరిచర్ చేశాం కదా మరి అనేక విషయాల్లో మేము చురుగ్గా చాలా ఇదిగా ఉన్నాం కదా ఈ రోజు మాకు ఈ శిక్ష ఏంటనే అంటే దేవుడు వారిని అంటాడాం అక్రమం చేయవారుల నుంచి విడిపోయాను కాబట్టి మన భక్తి మనకు గొప్పగా అనిపించవచ్చు మన ఆలోచన మనకు చాలా ఉన్నతంగా అనిపించవచ్చు కానీ నిజమేంటి అనేది దేవుడు ఒకరోజు మనల్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో మనం ఏ విధంగా ఉండాలి కాబట్టి అంటే ఇప్పుడు ఈ ఉపదేశం గురించి నేను ముఖ్యంగా మాట్లాడాలంటే ఈ నాలుగు అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని చెప్తాను టైంలో విత్ఇన్ గివెన్ టివ్ టైంలో కంప్లీట్ చేయడానికి చేసే ప్రయత్నం చేస్తాను ఉపదేశం మంచిబోతలో గనక ఉండుంటే యాకొబరాసిన పత్రిక రెండో అధ్యాయం పెదవచ్చని చూస్తే ఎవడైనా ధర్మశాస్త్రం అంతకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎవడలా ఆజ్ఞలు అన్నిటి విషయంలోనూ అపరాధివైన దేవుడు చాలా ఆజ్ఞలు చెప్పాడు ఆజ్ఞంటే ఆజ్ఞ అతిక్రమే పాపము నేను అన్ని అన్ని పర్ఫెక్ట్ ఫాలో అయ్యాను కదా నేను ఒక్కటే కదా మిస్ అయింది అని నన్ను అంటే దేవుడు దాన్ని కూడా ఆ మిగిలిన ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్టే ఆ విషయాన్ని ఏకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవ వచనంలో ఎవడైనా ధర్మశాస్త్రం అంత నువ్వు మొత్తం ఆ ఉపదేశంలో ఉన్న ఉపదేశాన్ని విని దేవుణ్ణి చెప్పిన మాటలన్నీ విని ఒక్క పని గనక నువ్వు చేయకపోతే తప్పిపోతే కచ్చితంగా ఆ బుద్ధులేని కనికి మనం కూడా ఉన్నట్టే రెండవ విషయాన్ని ఉపదేశం పొందాలి మంచి ఉపదేశాన్ని పొందాలి పొందిన దాన్ని మనం వినాలి వినటమే కాదు విన్నదాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటాడు ఈ మొత్తం ఈ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో మూడు మూడులో నీవెలాగూ ఉపదేశం పొందితువో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకో నువ్వు ఆ ఉపదేశం ఏ విధంగా చెప్పారు నువ్వు దాన్ని ఏ విధంగా విన్నావు విన్నదాన్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నావు విన్నదాన్ని జ్ఞాపకం చేసుకోవడం విన్నదాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే విన్నదాన్ని జ్ఞాపకం గుర్తు చేసుకున్నప్పుడు అయ్యో ఇది ఉదాహరణకి చిన్న విషయమే మనం నున్నాం అది కాలుతో దాని గుర్తుంది గుర్తున్నప్పుడు దాన్ని పట్టుకుంటాం అండి ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తావా జ్ఞాపకం మర్చిపోయి కూడా పట్టుకోవాలి ఎందుకంటే గుర్తుంది గుర్తుంది కాబట్టి గుర్తున్నప్పుడు ఎట్లా మర్చిపోతాం అట్లాగే విన్నదాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మనం ఎవరైనా సరే ఆ దారిలో మంచి దారిలోనే ఉండాలి మంచి బోధలోనే ఉండాలి విన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలి అయితే విన్నావు అంటే విన్నదాన్ని వినటం వలన విశ్వాసం ఇదౌతుంది విశ్వాసం రోగిని స్వస్థపరుస్తుంది అంటే అక్కడ స్వస్థపరచడం అంటే నువ్వు ప్రార్థన చేసే దేవుడు విన్నాడు అని అంటే విశ్వాసం ఉంది ఆ క్రియ లేని విశ్వాసం అందుకనే ఇదే యాక రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరులో చూస్తే రెండు ఇరవై చూస్తే ప్రాణం లేని శరీరం ఎలాగో ప్రాణం లేకుండా శరీరాన్ని ఊహించగలవాడి ప్రాణం లేకుండా చూస్తే అసలు ఆ ప్రాణం ఉన్నప్పుడు మనిషి ఎంతో చక్కగా నీట్ గా అందంగా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా కనపడతా ఉంటాడు వాడు సెంటులు కొట్టుకుంటాడు నీట్ గా షేవింగ్ చేసుకుంటాడు చక్కగా టచ్ చేసుకుంటాడు చూడటానికి చాలా మంచిగా ఆ మంచి అపిరెన్స్ తో కనపడతా ఉంటాడు కానీ అదే మనిషి ప్రాణం పోయిన తర్వాత చూడండి మరి నాకు గుర్తుండి మాకు పల్లెటూరు వాతావరణంలోనైతే ఈ వడ్లు పండించిన తర్వాత చెత్త ఉంటుంది ఆ చెత్త రోడ్డు మీద వేసి దానిమీద పాత ఏదన్నా క్లాత్ కొట్టేసి దాని చనిపోయినా పన్నెండు గంటల్లో తీసుకుని వెళ్లి పాతి పెట్టేసి రావాలా లేకపోతే కాల్ చేసి రావాలా లేకపోతే అరిష్టం ఇంకా ఏదో అయిపోయినట్టే అప్పుడు వరకు బాగా ఉన్న వ్యక్తి అప్పటివరకు చక్కని గౌరవాన్ని మర్యాదని సంఘంలో సమాజంలో పొందిన వ్యక్తి చనిపోయిన తర్వాత కీడుగా ఎట్లా మారతాడు ఇది ఈలోక ఆచారం కానీ దేవుడు ఆ విధంగా లేడు మన దేవుడు ఆ విధంగా లేడు అయితే ఇక్కడ చూస్తే ఈ వాక్యాన్ని చూస్తే మనం ఇక్కడ ప్రాణం లేని శరీరం ఎలా అగమృతమో చూడండి ప్రాణం లేకపోతే మృతమైన శరీరం కాబట్టి మనుషులు పనికిరాని దాకా తీసుకెళ్లి కీడని చెప్పి ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే ఎవరి ఇంట్లోనైతే మనిషి చనిపోతాడో ఆ మనిషి సంవత్సరం వరకు ఎవరి దగ్గరికి వెళ్లకూడదు ఎవరి దగ్గర దగ్గర నుంచి ఒక శుభకార్యాలకి పిలుపురాదు తెలవడరు వీళ్ళు వెళ్లరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిపోయింది చనిపోయిన మనిషి గురించి అంతా ఈ సమాజం చూస్తా ఉంటుంది ప్రాణం లేని శరీరం ఎలాగో ఎంతో దౌర్భాగ్యంగా చూస్తుంది సమాజం అలాగే దేవుడు కూడా క్రియలు లేని విశ్వాసం దేవుడు మనం మనం మనుషులుగా ఈ లోకంలో మనం ఏంటంటే చనిపోయిన వాడిని మరి అప్పటి వరకు చక్కగా శేఖండిచ్చిన వాళ్లు వాడిని కౌగులించుకున్న వాళ్ళు ప్రేమించిన వాళ్లు చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి చూడాలన్నా కూడా ముక్కులకి మొహానికి మాస్కు క్లాత్ లో పెట్టుకుని ఏదో దూరంగా చూసి వస్తారు లేకపోతే భయపడతారు వెళ్లడానికి అప్పుడు దాకా బాగున్న మనిషి కాస్త వాడు ఎంతో పనికిరాని వాడు అయిపోతాడు ఎందుకంటే వాడిలో ప్రాణం లేదు ప్రాణం ఉంటే వాడికి విలువ ఉంది ప్రాణం లేదు కాబట్టి విలువ లేదు అదేవిధంగా దేవుడు కూడా మనకి క్రియ గనక లేకపోతే క్రియలేని విశ్వాసము మృతం క్రియారూపంలో చూపించాలి విశ్వాసం కలిగి ఉండాలి కాబట్టి విన్నదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా అనేది చూడాలి మూడవది దేనినైతే గైకున్నాము మనం విన్నాము ఉపదేశం మంచి ఉపదేశంలో ఉన్నాము విన్నదాన్ని మరి జ్ఞాపకం పెట్టుకున్నాము దాన్ని ఆచరించాలి ఇప్పుడు ఆ గై దాన్ని సంపూర్ణంగా దాన్ని స్వీకరించాలా ఆహ్వానించాలా ఆహ్వానించకపోతే ఏమవుతుంది అనే ఏం జరుగుతుంది అనే మరి మత స్వార్థ ఇరవై నలపై చూస్తే ఒకడు పని చేస్తా ఉంటే ఒకడేమో ఎత్తబడతాడు పొలంలో పని చేస్తా ఉంటే ఒకడేమో ఎత్తబడతాడు ఒకడు విడిచిపెట్టబడు మళ్ళీ ఇదే ఈ బుద్ధి లేని కనికలు బుద్ధి లాగానే ఎందుకని అంటే నువ్వు విన్నావు నీకు మంచి ఉపదేశంలో ఉన్నావు నువ్వు చక్కగా విన్నదానికి జ్ఞాపకం చేసుకున్నావు అయినా నువ్వు విడిచిపెట్టబడ్డావు అని అంటే దాంట్లో ఏదో లోపముంది నువ్వు ధర్మశాస్తాన్ని మరి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్ని మరిచిపోయావా విడిచిపెట్టావా లేకపోతే నీ శరీరంలో మరి ప్రాణం లేని శరీరంలాగా మరి క్రియలేని విశ్వాసం లాగా ఉన్నావా ఏ విధంగా ఉన్నారు అనేది ఎందుకంటే మంచి బోధ గనక ప్రతి ఒక్క సంఘానికి టార్గెట్ ఏమి ఉండాలి అంటే క్రైస్తవ సంఘానికి నా సంఘం పూర్తిగా ఒక్కడ కూడా ఫెయిల్ అవకుండా దేవుని దగ్గర ఉండాలి చూడండి లోకంలో మన పిల్లలను చదివించుకుంటాము గవర్నమెంట్ స్కూళ్లలో ఎందుకు చదివించుకోలేము ఎందుకు ప్రైవేట్ స్కూళ్లలో చదివించుకుంటాం ప్రైవేట్ స్కూళ్లలో ఒక పిల్లలు పొరపాటున ఫెయిల్ అయినా కూడా ఏంటో క్లాస్ మొత్తం ఫెయిల్ అయినట్టు నిర్దోషం అయినట్టు మరి మీటింగ్ పెట్టి మీటింగ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యండి అక్కడ అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే హండ్రెడ్ కి హండ్రెడ్ అంతా కూడా సంపూర్ణంగా పాస్ పర్సెంటేజ్ అందరికి ఫస్ట్ క్లాస్ రావాలి కానీ సంఘానికి మాత్రం ఇలాంటి ఆశ తృష్ణ ఉందా లేదనేది చేసుకోవాలి ఎందుకంటే నా సంఘం మొత్తం ఉండాలా ఉండాలి అన్నంటే వాడికి మంచి ఉపదేశం ఉండాలా వాడు చక్కగా వినాలా విన్నదాన్ని గైకోనాలా గై వాడు ఫెయిల్ అవుతాడు ఎందుకు ఫెయిల్ అవుతాడనంటే బుద్ధి లేని కన్నికల్ ఫెయిల్ అయ్యారు అంటే వీళ్ళందరూ సహవాసంలోనే ఉన్నారు సంఘంలోనే ఉన్నారు కాని వారి వారి లోపాలను బట్టి వారు ఏంటంటే ఈ లోకంలోనే ఉండిపోతున్నారు దేవుని దగ్గర వెళ్ళలేకపోతున్నారు ఆ వెళ్లలేని వాడిని సైతం కూడా తీసుకొచ్చేటట్టుగా మన పరిచర్ అనేది మన ప్రార్థన అనేది మన సహవాసం అనేది ఉండాలి అనేది నా తపన నా బాధ ఆ ఒక్కడెందుకు విడిచిపెట్టబడాలి వాడికి ఏం లోపం జరిగింది అన్ని ఇచ్చినప్పుడు తాళు వాడు ఎందుకు మారాలి వాడు కూడా గోధుమ గింజలా ఉంటే దేవుడు కొట్టులో దాచుకుంటానలో ఆయన దాని యొక్క కొట్లాల్లో దాచుకుంటాన పొట్టునైతే తీసి కాల్చివేస్తానంట ఆ దాచుకునే గుంపులు మనం ఉండాలి భద్రపరిచే గుంపులో మనం ఉండాలా ఇటువంటి ఆశని కరిగి మరి సంగారు ఉండాలనేది నాకు ఉన్నటువంటి ఆలోచన ఆఖరిగా మారు పొందాలి మారు తగినట్టు ఫలించాలి మత్తి స్వార్త మూడో అధ్యాయం ఏడో వచ్చున చూసుకుందాం మూడు ఏడు ఇక్కడ ఉంటది లాస్ట్ లో ఏడో అధ్యాయం మూడో అధ్యాయం ఏడో వచ్చును లాస్ట్ లో మారు తగిన ఫలము ఫలించుడి ఏమవుతుంది ఫలించాలి ఫలించుడి అని ఖచ్చితంగా ఉంది అది ఒక ఆగిల లాంటిది ఫలించుడి అనేది ఫలించకపోతే ఏమవుతుంది పదిలో చూస్తే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరను గనుక ఫలించని ఫలము గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి కాబట్టి ప్రతి సంఘానికి ప్రతి మనం చెప్పాల్సింది మన పరిచర్య ఏ విధంగా ఉండాలి అని ఏంటంటే ఉపదేశం పొందేవారు ఉపదేశించేవారి ఉండాలి తర్వాత దాన్ని వాడు విన్నాడా లేదా ఎంత వరకు విన్నాడు అనేది క్రాస్ చెక్ చేసుకోవాలా మనం ఈ లోకంలో పిల్లల్ని చదివిస్తే వాడికి బాగా టీచింగ్స్ అనేది టీచర్ బాగా చెప్తాడు చెప్పి క్రాస్ చెక్ చేస్తాడు నేను చెప్పింది వాడు ఎంత వరకు ఎక్కింది అనేది ఎగ్జామ్ ద్వారా మనం మన వాళ్ళతో మనం ఏం చెప్పాము ఏం చెప్పాల్సి వచ్చి ఏమైతే వాళ్ళు గైకోన్నాడు అనే విషయాన్ని వాడితో చెప్పిచ్చి వాడిని మరి ట్రైనింగ్స్ ఇచ్చి టీచర్ లాగానే ట్రీట్ చేసి మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా గురించి అనేకులకి మన మార్గదర్శకతో ఉండేటట్టు వాళ్ళ సమాజం మీదకి వదలాలి ఎందుకని అంటే మరి అది ఆజ్ఞ ఆజ్ఞానంటే దేవుడు ఏం చెప్తాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వశికి స్వార్థం ప్రకటించమని చెప్పాడు వాడు ప్రకటించాలి అని వాడు ఏం విన్నాడు కా చెక్ చేసుకోవాలా కొన్ని మేము విన్నదాన్ని మరి నాక్క పెట్టుకున్నాడు కాచెక్ చేస్తూ ఉండాలి మనం కూడా పరీక్ష లాంటిది అంటే ఆధ్యాత్మిక పరీక్ష అనేది ఒకటి ఉంటే బాగుంటుంది అనేది దాన్ని గైకోనే వాళ్ళ ఉండాలి మారు ఈ విషయాలు ఈ విధంగా మనం ఈరోజు క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవ సంఘాల్లో ఇలాంటి లక్షణాలు ఉండాలని దేవుడు ఈ పుణ్య మాటలు తన వీగుల్లో దీనికి కరెక్ట్ మనం మద్దతు తీసుకున్న పొందుకున్న ఏ ఉపదేశంలో ఉన్నామో ఉపదేశంలో చివరి వరకు ఉన్నామా అది ఒక పరీక్ష మనకి ప్రకటన గ్రంథంలోని యొక్క వాకింగ్ ప్రతిదీ పరీక్ష లాగా ఉంటుంది నాకు టెస్టింగ్ లాగా కాబట్టి అది జ్ఞాపకం చేసేందుకు మీకు ఎంతో వాదనాన్ని ఇప్పుడు మనము ప్రగణ అంశంలోకి వెళ్ళిపోతున్నాము ప్రార్థన అంశం అనేకమైన లేకుండా కదా ఓకే ఈరోజు ప్రకటన గ్రంథం గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి ఆరవ అధ్యాయంలో ఒక అంశం ఉంటుంది అది ప్రస్తుతము సంపూర్ణంగా నెరవేరుతుంది ఆ ప్రవచన ప్రపంచం అంతటా ఆరవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చాన్ని ఏం చేస్తామంటే బలిపీట్రింది ఆత్మలు అన్న అంశం చాలాసార్లు అనేక ప్రాంతాలలో ప్రకటించడం జరిగింది వాక్యము అయితే ఇందులో అనేక మంది క్రైస్తవుల హత కావడం అన్న అంశం గురించి జ్ఞాపకం చేయబడుతుంది తొమ్మిదవ వచనంలో ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో బలితపు క్రింది ఆత్మలు దేవుడి గురించి తన తమ సాక్ష్యం నిమిత్తము వధింపబడ్డ వారి ఆత్మల ఉండదు అక్కడ వాక్యం అయితే వాళ్ళు దేవుని సన్నిధిలో అడుగుతా ఉండాలి బాబా ఇది ఎంతకాలం ఈ లోకంటే తీర్పు తీర్చక ఉంటామంటే ఏ స్లో మాట్లాడుతున్నది పదకొండవ వచ్చిన లేమనంటే మరియు మీ మరి చంపబడబు వారి గురించి అన్న విషయానికి జ్ఞాపంపిస్తుంది ప్రారంభిస్తున్న వాళ్ళు చనిపోయింద్రు ఈ లోకంలో సహదాతుల యొక్క సంఖ్య సంపూర్తి అగు వరకు లెక్క సంపూర్తి అగువరకు అని ఉంది క్రైస్తవ జీవితంలో రతసాక్షులు అనేది అనేకంగా ఉంటుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ఆ లెక్క సంపూర్తి అయ్యే కాలంలో మనం సిద్ధపడుతున్నాం ప్రపంచం అంతటా ఖచ్చితంగా టఫ్ టైమ్స్ ట్రిబులేషన్ టైమ్స్ అని మనం గ్రహించగలుగుతున్నాం కాబట్టి ఈ ట్రిబులేషన్ టైమ్ లో క్రైస్తవులు ఏరీ తిరిగి వాళ్ళ విశాసాన్ని అనే అంశం గురించి మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ఇది వరల్డ్ వైడ్ అదినం కాబట్టి మన మన దేశంలో ఇది స్టార్ట్ అయింది ఆల్రెడీ ప్రపంచం స్టార్ట్ అయింది లార్జ్ స్కేల్ క్రిస్టియన్స్ మెసపేర్ కావడము మిడిల్ ఈస్ట్ లో మ్యాక్సిమం జరుగుతుంది బట్ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రీతిగా చర్చ్ సీతాళాలో వీటికి ఎట్లా ప్రిపేర్ చేయాలి చర్చెస్ క్రైస్తవులన్నీ దానికి అంశం గురించి మనం మీరు ప్రార్థన చేస్తాము మొదటిగా సంపన్ ఈ సిబిలేషన్ ట్రిగర్ అయింది స్టార్ట్ అయింది కాబట్టి సమరకాలము ఏ రీతిగా క్రైస్తవులన్నీ మనం ప్రిపేర్ ప్రిపేరేషన్ నడిపించాలా చర్చెస్ ఎందుకంటే హత్యలో అయ్యే టైం ఇదే అంటే అక్కడ ఏం చెప్తుందంటే కంప్లీట్ అది ఆ సంఖ్య సంపూర్తి అవుతుంది కొంచెం కాలం ఆగండి ఆ సంఖ్య సంపూర్తి అయ్యే వరకు దాని తర్వాతనే ప్రభుత్వం అక్కడికి తీర్పు తీరుస్తా అంటున్నాడు బట్ ఈ కంప్లీట్ మేసకర్ జరిగే కాలానికి మనం సిద్ధపడుతున్నాము ప్రపంచమంతట చర్చ్ ప్రిపరేషన్ చేస్తలేదు మనుషులను హత సాక్షుల్ కాలానికి ప్రిపేర్ చేస్తలేదు కంఫర్టబుల్ లైఫ్ లగ్జురియస్ లైఫ్ కి సిద్ధపరుస్తుంది చర్చ్ ఫెయిల్ అవుతుంది సిస్టమ్ దాని గురించి మనం ప్రార్థన చేస్తాం ప్రిపేర్ చేయాలి చర్చ్ సంపూర్ణం గుండె చేరిన వారిని బాగు చేయదేవా ప్రేమ స్వరూప స్తోత్రములు బ్రహ్మలో తృప్తిని తప్పించదేవా స్తోత్రములు బహుమానం ఇచ్చేదేవాడైన స్తోత్రములు దేవ మహోన్నతమైన దేవాస్తోత్రములు పర్మాతల రాజా స్తోత్రములు నీకు సాటి అయిన వాడు ఒకడుమీ లేడు దేవాస్తోత్రములు రక్షణ విహోవాదే స్తోత్రములు రుచి చూచి తెలుసుకుంటుని యువ ఉత్తముడంలో దేవస్తోత్రములు అట్టి మహాదేవుడు మాకున్నత మేము జా సమాధానం కలిగిన దేవు దేవస్తోత్రములు సర్వభూమికి మహారాజ అయిన దేవాస్తోత్రములు స్థిరమైన మనసులో నూతనంగా పూర్తించే దేవస్తోత్రము దేవాత పర్వతము స్థిరపరిచే సహకారిగా ఉన్న దేవస్తో సమాధానకర్త అధిపతి హృదయ శద్ద గల వారి దేవుడు సూచి దేవస్తోత్రములు ఉదయమును ఆదరించి దేవస్తోత్రములు ఉదయములను అంతరిందేమలను పరిశీలించి దేవస్తోత్రములు ఇదీగా మాట్లాడి ఈ ఉన్నతమైన నమ్మని బట్టి మీరు మాతాండ్రి లోకంలో దీనిగా దీనిగా ఉన్న మమ్మల్ని స్వీకరించి రక్షించి కరుణించి కాపాడిన దేవ స్తోత్రములు మాత్రం వాక్యము ఎడల వాక్యము మహోన్నతండి వాక్యములు బట్టి మందనాలు మాత్రండి వాక్యము క్రియ దాలుస్తుంది మాతాడినప్పుడు మాత్రండి ఆ యొక్క విశిష్టతను తెలియజేస్తుంది మాతాన్ని వాడునకు జవాబు దేవస్తోత్రములు మాతాన్ని ఈనాడు లోకంలో మా తండ్రి మానవ లోకంలో భూలోకంలో అటువంటి సంఘములు పరిచర్యేసినటువంటి సంగములన్నింటిలో మా తండ్రి ఈ యొక్క అత సాక్షి సమయము ఆసన్నమైన మా తండ్రి సాక్షులుగా కాపాడాలని ఒక వార్త చెప్పబడుతున్నది మా అట్టి లోకములో అతి యుగములో అటు సమయంలో మేము జీవిస్తుండగా మా తండ్రి సంగములు మా యొక్క సేవా పరిచయాలు చేస్తున్న ప్రతి దానికి నీకుగా మా ఉండి నిత్యేత కలిగి జీవించలేదన పితపాటు దయచేయమని అడుగుతున్నాము తండ్రి ఈ యొక్క మహాశమల కాలంలో మాత్రం మేము ఉంటుండగా మీరే మమ్మల్ని బలపర్చి స్థిరపరచమని అడుగుతున్నాము తండ్రి నేను బ్రతిశీలుత నీ కొరకే మా తండ్రి ఈ వల్లనే మేము ఈ యొక్క ఇతర జీవులకు వారసులుగా యోగ్యతను సాక్షిగా ఉండే యోగ్యతను ఈ రాజ్యములకు వారసులుగా ఉంటుంది దయచేయమని రంగంలన్నింటిలో మాత్రండి ఈ యొక్క తరపేదను శిక్షణను మాతాండ్రి బోధను మాతాండ్రి బోధించట్లు గ్రెంపుట్లో క్రమశిక్షణ పెట్టు ఈ యొక్క వాక్యాను పరమైనటువంటి ఉన్నత విషయాలను మాత్రం ధ్యానించే ప్రకటించే వరంగా ఉంటే కొంత మెయిలైన వాటిని కొరకే మేము మా యొక్క దినీ మాతీ ఈ యొక్క ఆధీనంలో ఉండి జీవించటండి మా ప్రేమ పరిశుద్ధ కూడా మాతండ్రి యొక్క మహాశ్రమల కాలంలో మేము ఉంటుండగా మీరు మాతో ఉండమని సహాయము సన్నిధి ప్రసన్నత మరీ ముఖ్యంగా పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక సేవకునికి మరి నమ్మిన రక్షి రక్షణ పొందిన ప్రతి సహవాసుకి విశ్వాసకి దయచేయడం నడుచున్నాము మాత్రండి లోకభూ ఇష్టమైనటువంటి విధి విధానంలో కాకుండా మాతాన్ని మీ అందరి భయభక్తులు కలిగి జీవించశ్వాసంతో జీవించటంతో భయభక్తులు దయచేయమని అనేక సంఘముల వారు మరి ట్రాన్స్ విషయమై అక్కడ ఈ లోకంలో ఏమి సంపాదించాలనే ఆశతో ఉన్నారు కానీ మా తండ్రి మహాక్రమల విషయమై మీ కొరకు అత సాక్షిగా ఆ యొక్క నిండైన జీవితం జీవించం దాయచేయమని అటు బోధనలు అటు శిక్షణలు మా తండ్రి ప్రకటన అన్నం ద్వారా మా ఏడు సంగములకు మీరు బోధించిన ఆ మహా యోగ్యమైనటువంటి నర్మములను మరి ఇంకా గుర్తురిగి జీవించే కృతం దాయచేయమని సమస్త ఘనతా మహిమ ప్రభావం వీరేకొందని క్రిస్తున్నా ప్రార్థించి వేరుకుంటున్నామక ్రదర్ అంతగా ఒక రిమైండర్ ఏంటంటే అంశం ఏంటంటే ఈరోజు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక ప్రవచనము అది గ్లోబల్ స్కేల్లో స్టార్ట్ అయ్యి ఒక కాలం అవుతుంది ఆ ప్రవచనము ఎండింగ్ టైం కి మనం దగ్గరకు వస్తున్నాం ప్రతి ప్రవచనం ఆరంభమై ఎండింగ్ టైం ఉంటుంది దానికి అది ఆ ప్రవచనం ఏంటంటే బలిపీ క్రింది ఆత్మహలు అన్న ప్రవచనం అంశం అది చాలా మంది క్రైస్తవులు ఆల్రెడీ హతసాక్షులు అయినారు అయితే వాళ్ళు దేవుని సంగతి విన్నవిస్తున్నారు ఎంత కాలం ఇంకా ఈ లోకల్స్ తీర్పు తీర్చకుంటావు ఆయన ఎప్పుడు ఏం ఏస్ప్రో మాట్లాడుతున్న మాట ఏంటంటే పదకొండు అనుకుంటుంది పదకొండ వర్షనంలో మీ సహదాసుల సంఖ్య సంపూర్తి అది వరకు కొంతకాలం ఆగండి దాని తీర్పు తీస్తా అంటున్నాడు అంటే సహదాసులు అంటే తగిన వాళ్ళంత విశ్వాసం అందరూ సంఖ్య సంపూర్తి టైంకి మనం దగ్గర అవుతున్నాం దాని తర్వాత లోకానికి తీర్పు కాబట్టి చర్చ సిస్టమ్ ఆ రీతిగా తయారు చేస్తలేదు మెంబర్స్ నియారు చేస్తలేదు మాట్లాడుతున్నాను జాసీ రిపీట్ ఎంఆర్ఐ చేసినారు చేస్తే రికవర్మెంట్ కొంచెం చాలా తక్కువనే ఉంది ఇంకా విజన్ వచ్చేసి ఇంకా డౌన్ అయింది అని చెప్పారు సార్ ఒక వెయిన్ వచ్చేసి కొద్దిగా రికవర్ అయింది కానీ విజన్ కి సంబంధించి అయితే ఏం కాలేదు అని చెప్పారు ఇంకా కొంచెం ఇంకా డౌన్ అయింది అన్నట్టు చెప్తారు మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన మా ప్రియమైన పరలోక తండ్రి పరిశుద్ధమైన శ్రేస్తూ వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మా ప్రభు నా యజమానుడా మా తండ్రి ప్రేమ ఎంతో అద్భుతం ఆశ్చర్యమునైనా మాటలు మీరు చేసిన అనేకమైన మేడలు కారణం గొప్ప రక్షణ పెట్టి ఈ రోజు సజీవ లెక్కలో ఉండి నేను సృష్టించి ఈ విధముగా మా తోటి సహదాసుల కొరకు అతని రోజుల కొరకు అధికారుల కొరకు ప్రజలందరి నిమిత్తం అయ్యా మా ప్రాపం మీ మహిమ సంఘము కొరకు సంఘ సిద్ధపాటు కొరకు మీ ప్రవచనాల నెరవేర్పును అర్థం చేసుకుని దానికి తగినట్లుగా మేము జీవించినట్లు మా ప్రభు ప్రజలందరూ అది అర్థం చేసుకుని దాని ప్రకారంగా సిద్ధపడినట్లుగా వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశము భాగ్యము సమయం నుంచి మీరు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు తెలియచేస్తున్నాము తండ్రి నా ప్రభు నా తండ్రి ఈ రోజున మా ప్రభావ ఎవరికి వారే వారి వారి ఇష్టానుసారమైనటువంటి జీవిత విధానములోనూ వారికి నచ్చినట్లు వారు వారికి మా ప్రభుల తండ్రి సంబంధించిన వారు మెచ్చునట్లుగాను వారు బ్రతుకుతూ ఉన్నారు వారి వారి ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మాత్రమే కేవలం ప్రభుత్వ ప్రజలను మబ్బి సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి బాధలు చేస్తున్నారు కానీ నీ ప్రవచనానుసారముగా నీ లేఖనాను సారముగా మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రపంచంలో భవిష్యత్తు గురించి మా ప్రభుత్వ ప్రపంచ చొరవ మా ప్రభుత్వ భవిష్యత్తులో సంఘము ఏమి కాబోతా ఉంది ఏ విధంగా సిద్దపడవలసి ఉంది ఏమి జరగబోతో ఉంది దేని కొరకు సిద్దపడాలి ఏమి అనుభవించడం మా ప్రభా మీరు ప్రజలను సిద్ధపడమనేది బోధిస్తున్నారో తెలియచేశారు మా తల్లి ఆ విషయాలు అర్థం చేసుకోకుండా వాటి గురించి ప్రజలకు అవగాహన కలిగించకుండా వ్యర్థమైన వాటి మనసు యుంచి ఇష్టానుసారంగా జీవించుతున్నటువంటి ప్రజలు సావుకుల నిమిత్తము సంఘ పెద్దలు నిమిత్తము ఈ నాటి ప్రభావ యూనివర్సల్ చర్చ కొరకు ప్రార్థన చేస్తున్నాం కురప చూపించండి దయచేసి ఆ జ్ఞానం వారికి దయచేయండి ఆ ఆలోచన వారికి దయచేయండి కాస సిద్ధపాటులు వారికి దయచేయండి ఇంకా ఎంతో మంది ప్రభుత్వ తండ్రి చనిపోయిన వారు కాక చనిపోవలసిన వారు నీ కొరకు హతసాక్షులు కావలసిన వారు ఉన్నారు వారిలో నేనుండాలని వారిలో మా ప్రభు నీ మా కుటుంబము నీ కొరకు బ్రతకాలి చస్తే నీ కొరకు చావాలని నీకు లేక నీకు లేక మీకు దూరంగా ఉండి మేము చచ్చిపోతే ఆ చావుకి ఏ మాత్రం విలువ లేదు ప్రభువా నాయన తండ్రి మా ప్రభు ఒకవేళ చావాల్సి నా తండ్రి బ్రతకవలసి దేనికైనా సరే నేను రెడీ నా కుటుంబము సిద్ధముగా నా బిడ్డలు సిద్ధముగా నా భక్త లేక నా భార్య సిద్ధంగా ఉన్నారనేటువంటి ఆ అవగాహన లోనికి ప్రతి ఒక్కరు సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి సావుకుడు వచ్చును గాక సాకులు అలా బోధించును గాక చాలా మంది సాకులకి వాక్యమే మా ప్రభు వారికి అర్థం కావటం వాక్యం ప్రవచనాలు వారికి అర్థం కావట్లేదు భవిష్యత్తు ఏమి జరగబోతుందో అర్థం కావటం లేదు అసలు వారి భవిష్యత్తు ఏంటో వారి దిక్కుతోచిన స్థితిలో వారు ఒక నియమాలో ఉండిపోయారు కలికరించి వారి కనులు తెరువు నాయన అయా వారి నేప్రములు తెరువు వారి ఆలోచన విధానం మార్చుముతుంది అయా కృపచించి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నారు దాని అంతటిలో ప్రభు మేము కూడా ప్రభుత్వ తల్లి మమ్మల్ని కూడా ఈ ప్రయత్నంలో పాల్పొంది ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అలాంటి ఒక అనుభవంలో నేను మేము కూడా ఉండి సిద్ధపడ్డానికి సహాయం ఇచ్చేయమని ప్రధాయపడుతున్నాను చూపించండి ఒకవేళ ఆ పరిస్థితి వచ్చేంత వరకు మేము రెచ్చుకుంటే మా ప్రభానికి శక్తిని దేవుడి ఒకవేళ అలా కాకపోతే గనక మా మహాప్రభాన తండ్రి ఒకవేళ దానికి ముందే మా జీవితాలు మేము ముగించవలసి వస్తే ఏదో ఒక రకంగా మా తండ్రి నిన్ను చేరుకుని మహిమల్లో నిన్ను చూసేటువంటి ఆ మహాభాగ్యములు నాకు మాకు ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను సహాయం ఇచ్చేయండి అలాగే మా పేరు ప్రభుత్వ చండ్రి జాశోకర్ ప్రార్థన చేస్తున్నాను కుమారుడు జ్ఞాపకం చేసుకున్నాం దర్శించండి మామూలు మా ప్రభావ బ్రెయిన్ మీరు ముట్టండి ప్రభావ ఆ గుండెని మీరు ముట్టండి ఆయన ఎంపుకలు కంట్రాలు మీరు ముట్టండి ప్రభావని కొందనారు అయ్యా మా ఏ కారణాన్ని బట్టి మా ఏ ఏ ఫాట్స్ ఎఫెక్ట్ అయినాయో వాటి అన్నిటిని నీ రక్తం చేత శుద్ధీకరించండి నీ గాయపడిన హస్తము సాధండి శక్తి రక్తంలో ఉన్న శక్తితో మీరు నింపండినైనా గొప్ప విడుదల స్వస్థతను ఆరోగ్యము దయచినయన ఇంకా శైత్యం సరిగ్గా ఇంప్రూవ్ కాలేదని మా మాట్లాడుతున్నారు దయచేసి మా ప్రభావ ఆ కనుదృష్టి కలుగునుగాక సంపూర్ణంగా కలుగునుగాక అండి మీరు మా తల్లి గుడివా కన్నులు మీరు ముట్టినప్పుడు అసలు దృష్టి వాడు మంచిగా మా ప్రభుత్వ స్పష్టంగా చూడగలగడానికి మా ప్రభుత్వ చూపించారు అలాంటి మా ప్రభుత్వ దృష్టిని దయచేయండి అలాంటి మంచి జ్ఞానము దయచేయండి మా బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ అవ్వడానికి ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ మా ప్రభావి సరిగ్గా మా ప్రాపర్ ఫంక్షన్ అవ్వడానికి సహాయం ఇచ్చేయండి వారి విషయం నలిగిపోయి కృగిపోయినటువంటి నిరాశాజనకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి తన తల్లిదండ్రులు మీ సేవకులు ప్రభావ మీరు పనిచేస్తున్నారు ఆయన మా తండ్రి మా ప్రార్థన చేసేటువంటి వారు మా కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు జరిగితే మా ప్రభావ నా తండ్రి మాకు ఏ ఫీలింగ్ లేకపోయినా జనాలు అందరు మీ దేవుడు నమ్ముకున్నాడు నా దేవుడు మీకేం చేయలేదు మాకేం చేస్తారనేటువంటి ఒక తక్కువ చున బాగు నామం తక్కువ చేపడుతుంది కనుక మీ మహిమ కొరకు మా తండ్రి మా తండ్రి మీ కార్యము జరిగించమని వారిని ఆదరించమని బలపరచమని ఉద్ధరించమని లేదా నిభ్రపరచమని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన చేయంలో ప్రతి ఒక్కరి పేరు పేరును జ్ఞాపన చేసుకున్నాను ఈ రోజు మా ప్రభు నడిపిస్తున్న దైవం కుటుంబాన్ని పరిచయం జ్ఞాపం చేసుకుని దీవించండి ఏసు ప్రభు నామంలో ప్రార్థన చేసి సమర్పించుకోవాలి కొంత ఉన్నాము తండ్రి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞాపకం చేసిన అంశంలో అన్నింటినీ ప్రార్థనలు సమకూర్చేందుకు సరే పర్లేదు తర్వాత మనం మన భాస్కర్ రెండు అంశంలో గురించి ప్రార్థించాలా తర్వాత చర్చ్ ప్రిపరేషన్ ఫార్ ఈ ట్రిబులేషన్ టైమ్స్ లో చర్చ్ విల్ నాట్ వెకెట్ దిస్ వరల్డ్ అనేది ప్రవచనం చర్చ్ విల్ గో త్రూ ట్రిబులేషన్ ఉంది ప్రవచనం కాబట్టి ఆ ట్రిబులేషన్ హౌ ఎక్సెప్ట్ ది మెంబర్ చర్చ్ ఆ టీచింగ్స్ లేవు బట్ హతప్పుడు భయంతో తాగిస్తున్న మనుషులు నమ్మకం ఏంటంటే పెంగ రాజా చెల్లించుకుంటున్నాం నమ్మకం ఏంటంటే నమ్మకం ఏంటే ఈ యొక్క కాల సమయంలో మరి ఒకసారికి రావడానికి నాకు ఇచ్చినటువంటి దండత ఈ యొక్క అర్హతకి మీకు అందునాడు ఆమె పిడ్డలతో చేరి ప్రార్థించడానికి ఆ యొక్క మన వాడి నిరుణించుకుంటున్నాను గ్రహించినారు నమ్మకం ఎంతంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త దుష్టత్వంతో నమ్మకం ఎంతంటే సమస్త నరకానికి శాపానికి దేవ నరకానికి పాలు పడుతుంది అని నన్ను దేవించి కరుణించి క్రీస్తు కృరత్వం ద్వారా విమోచన విమోచనపై చెల్లించిన క్రయదనానికి మీకు నాడు అసలు కార్యానికినాలు చెల్లించుకుంటున్నాను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన కృతిపై మీ కొందా చెల్లించుకుంటున్నాను నమ్మకం ఏంటండి పంట పంటలు తొమ్మిది నమ్మకం ఏంటంటే తొమ్మిదారు నమ్మకం ఏంటంటే ప్రేంగులకి ప్రజ ఆ యొక్క ఉండి మేము మాట్లాడుతూ విషయాలి నమ్మకం ఏంటంటే ప్రేంగులకి అయా ఆ యొక్క మొదటి అంటున్నారు ఆ ఒక దేశాన్ని మొదటి ఒక్కొక్క దేశాన్ని దయచమంటున్నారు అయ్యా మా ఉపదేశంలో మా యొక్క క్రియలో ఏ విధమైనటువంటి నమ్మకమైన తండ్రి లోపాలు మేము కలిగి ఉంటున్నాం తండ్రి అయ్యా ఈ రోజు మేము అనుకుని పొందడానికి దేవ నమ్మకమైన తండ్రి చూస్తున్న ప్రేమలో అనుసరిస్తున్నట్టు తండ్రి ఏ విధంగా మనం చెప్పపోయామో అది జ్ఞాపకం చేసే ప్రేమ పొందనా తెలియజేసుకుంటున్నాను అనుకోని తండ్రి లేకపోయిన వాక్యాల ప్రేమ పొందినాలు ప్రేమ పొందాను తెలియజేసుకుంటున్నాను నమ్మకైంటే ప్రేమ చేస్తున్నాం ఎందుకంటే మరి ఒకసారి జాస్టాన్ని జ్ఞాపకం చేసుకుంటుండే చెప్తున్నాం తెలుసు అయినా మీరు ఏది చేసిందో సంపూర్ణంగా చేసే దేవుడు అవుతండ్రి నమ్మకం ఏంటేవా మీరు కొంత చేసి కొంత వదిలే దేవుడు ప్రదేవా నమ్మకేంటే మీరు ఏదేసే ప్రారంభించినారో ఆ యొక్క అది కంప్లీట్ చేస్తారు తండ్రి నమ్మకం ఏంటేవా కొంత చేసి కొంత వదిలే దేవుడు ప్రండి మీరు పరిపూర్ణమైన దేవుడు అవుతుండ్రి మీరు ఇచ్చేది పరిపూర్ణమైన తండ్రి మీలో సగం సగం ఉండదు అయ్యా కుప్ప నమ్మకం తండ్రి ఆ నెల మధ్యలో నమ్మకం ఏంటండీ అనే మధ్యలో తండ్రి అయ్యా మీ నామం ఘనపరచుకోవడానికి మీ నామో మహిళ పరచుకోవడా మా కొరకు కాస్తండ్రి మీ నామ గలప కొడుకు మీ నామ గలప కొడుకు జ్ఞాపకం చేస్తే వారు ప్రార్థిస్తున్నారు డాక్టర్లు వైద్యం సమస్త మాత్రమే ఉంటాయా వాళ్ళు ఏమి చేయలేదు అండి మీరు మిస్తే తప్ప చేస్తే తప్ప జరగలేదా అయ్యా జ్ఞాపకం చేసుకోండి నమ్మకం ఏంటంటే మీ కొడుకే సమర్పించుకున్నటువంటి తండ్రి దేవా కుటుంబానికి జ్ఞాపకం తీసుకుంటే అయ్యా నమ్మకం ఏంటంటే ఇనామ గల కొరకు ఇనామే కొరకు అయ్యా మీకు తమలం కుటుంబం ఏంటో మహిళ గల తండ్రి మీరు సారి మమ్మల్ని తండ్రి మాటి గమనం వరకు తీసుకెళ్టువంటి అయ్యాక ఏంటండ్రి నెరవేర్చబడుతున్నటువంటి సంపూర్తి అవుతున్నటువంటి ఆ యొక్క నమ్మకం ఏంటండ్రి అయ్యా ఏం కలిగి తండ్రి తీసుకున్నా తండ్రి అయ్యా నమ్మకం తండ్రి బలిపీ ఆత్మల్లో తీసుకొస్తున్నారు తండ్రి వారందరూ కూడా మీ కొరకు జీవించినటువంటి మీ కొరకు మరణించినటువంటి రకసాక్షులు దైవ ఈ దైవ నమ్మకం కలసరాలు కలిగినటువంటి దేవ మీ యొక్క శుభార్తకు మీ యొక్క మీ కొరకే సాక్షులుగా నిలబడిన తండ్రి నమకు వేందేవా వారి ప్రార్థనలు మీకు మార్పెడుతున్నాయి తండ్రి అంతవరకు మమ్మల్ని పిలిపి నమ్మక ఈ లోకానికి తీర్పు తెచ్చుకుంటుని నమ్మకేవా సమయంలో తండ్రి దేవ దేవ ఇంకా సంఖ్యకి పూర్తి కాలేదని నమ్మక ఇంకా కొంత ఆగవల్సిందిగా కోరుతున్నారు నమ్మకేవా ఆ సంఖ్యలో మేము మేము అందరం కూడా తనిపిస్తుంది అటు తరఖీదు నుంచేటటువంటి సంఘాలు అటు తరఖీదినిచ్చేటటువంటి బోధకల్ని అటు కరకి క్రైస్తవ సహవాసన గురించి దేవ నమ్మకం ఏంటంటే దేవ ఈ లోకంలో దేవ నమ్మకం ఏంటంటే నీళ్ళు గురించి ఈ లోకంలో ఉన్నటువంటి దేవ నమ్మకం ఏంటంటే ధనం గురించి ఈ లోకంలో ఉన్నటువంటి కంపర్స్ గురించి ఈ లోకంలో సెక్యూరిటీ గురించి బోధించేటటువంటి వారు ఎక్కువగా మాట్లాడి నమ్మకం ఏంటేవా నమ్మకం ఏంటంటే హస్తాక్షరిగా ప్రభుత్వం నిలబడు ఆయన చెప్పేటటువంటి బోధత్తువుగా దేవెవరు ఎవరు ఎవరు ఎప్పుడు ఎవరు వినడు కూడా తండ్రి నమ్మకం తిరగంటి అదేవా అదొక రిసెప్షన్ లో ఉన్నటువంటి సంఘం రిసెప్షన్ ద్వారా వెళ్తా ఉన్న జ్ఞాపకం చేసుకోండి కలిగి చేసుకోండి అనేక దైవ సేవకులు దైవ దైవం దేవా కాస్టర్స్ దేవ దేవ అతి భారాన్ని అతి పైకి ఆ యొక్క మంత్రం కలిగి ఉంది అంత గురించి సంఘాల దేవ నమ్మకం చాలా తీసుకుంటే పాటు తెలుసు ఆత్మపాటు తెలుస్తే నేను ఎదుర్కొనేటటువంటి దేవ పరిస్థితిని ఏ విధంగా దేవ రెండు లేని తండ్రి క్రైస్తవ సంఘాలు క్రైస్తవ విశ్వాసు అది ఏ విధంగా మిమ్మల్ని ఎదుర్కోగలిగా అతి తిరుగును అతి పంట విషయంలో కలిగి అతి బోధన బోధించగా సహాయం చేయాలి ఏంటండ్రి రెండుగా మేము కలిగించండి విని విని మోస్తవాళ్ళకుండా సహాయం చేయటండి నమక విధంగా పద్నాలుగు అంటే దినంలో అయోధ్యంలో దేవత చిన్న సహాయం ఏమిటంటే మీరు దేవ మీ నామం మతం పరచబడిందని మీ నామం కనపరచబడిందని అంటే నమ్మక వీక్షించిన ఆ యొక్క చిన్న సమయం ఆ యొక్క దేవ ఆ యొక్క సమయం ఎంతో ఆ ఆత్మలకు ఆశీర్వాదకరంగా మారిందని దేవ నమ్మకం తల్లి మీరు ఆ కార్యాన్ని ప్రారంభించినారు కాబట్టి అయ్యార్యక్రమం ఆ కార్యాన్ని మిమ్మల్ని తీసుకెళ్తారని నమ్ముతున్నాను దేవ కరపత్రాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి పదాలతో మాట్లాడండి ఏ కరపత్రం కూడా వెరకం పోకుండా సహాయం చేయండి అంటే ఏ ఆత్మకైతే అది ఉద్దేశించిన తర్వాత సహాయం చేయండి ఎవరెవరికైతే సహోదరు మాట్లాడుతూ వచ్చినారో మీరు గురించి నీ ప్రేమ గురించి ఏంటి దేవ సెలవు కార్యం గురించి అటు హృదయాల్లో కార్యం జరిగిందండి నమ్మకం దేవ మీ వైపు తిప్పుబడటానికి సాయం చేయండి నమ్మకపోయింది దేవా ఆ పెంటే షాప్ దగ్గర దేవ యువకుల గురించి ప్రార్థిస్తున్నావు అడిగి గురించి అయ్యా మీ కార్యం జరిగింది ఎర్చున్నట్లయితే మీ పుట్టును బట్టి జ్ఞాపకం చేసుకోండి ఎవరు నాకు ఇష్టం లేదో నన్ను గురించి కొన్ని ప్రార్థిస్తున్నాం ఈ విధంగా తండ్రి ఎంతమంది అయితే తండ్రి రెండుకి ఇటువంటి పనుల్లో మన ఎప్పుడు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉండగా తండ్రి ఏం చేసింది కూడా దాంట్లో ఒక బాధ అని కలుగుతున్నా నమ్మకం ఏంటంటే నిజమైనటువంటి వ్యవస్థ సహాయం చేయటా అంటున్నాం నమ్మకం ఏంటో రంగులకి తండ్రి సామర్థ్యానికి మన దేశంలో కృతజ్ఞ ముఖ్య పాదానికి ఇంకా చాలా మంది ఈ రోజు కూడా అదే పరిస్థితి నమ్మకం ప్రేమించండి దేవ ఆత్మ లేకపోతే అనేకలు తండ్రి స్త్రీల్లో తమ వివాసాన్ని కల్పించే నన్ను సాధిస్తూ ఉంటుంది ప్రేమల చదువు అయితే మరియు సరిము దేవతలు అయితే మనకు నమ్మక రెండు దేవాలి ప్రేమించండి నన్ను పాత్ర మమ్మల్ని అందరినీ పాత్రుకుంటూ ఏమంటే ఒక బిడ్డ ప్రేమ ంగ్ ది సైన్స్ ముఖ్యంగా ఎక్విథింగ్ ది మెంబర్స్ of ది చర్చ్ ఆల్సో ఈ రెండు అంశం గురించి మనం ప్రార్థన చేస్తున్నాము మార్నింగ్ నుంచి మార్క హతసాక్షుల సంఖ్య కంపూర్తి అయ్యే టైం ఎలా ప్రిపేర్ చేయాలా చర్చ్ మెంబర్స్ దాని గురించి ప్రార్థించండి ప్రతి చర్చ్ లో ఆ రెజల్యూషన్ ఉండాలా అన్ ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ మీరు గొప్పధరం వస్తే హౌ టు ఫేస్ ఇట్ పిల్లలు ఏమనస్తులు అందరూ వారి మీద పడుతున్నారు వచ్చి అప్పుడు కవిమినేషన్ టైంకి వచ్చిన కాబట్టి దాని గురించి ప్రార్థించండి జాషబాబు బాబు జ్ఞాపకం చేసుకుంటారు ఆర్డర్ లో కొద్ది కాలం తండ్రి నిన్న ఈ అంశం బట్టి తండ్రి నిన్న ప్రార్థన చేయాలనేది అయా తండ్రి మీ ఆత్మ ద్వారా ఇచ్చిన ఇతర బట్టి నీకు వందనాలు నీకు ఇకలు జరుస్తున్నాం తండ్రి నిన్నటి తండ్రి నిన్న మీ హస్తం ని మేము చూశాము వందనాలు అయ్యా తండ్రి బాధపడ్డాం తండ్రి ఆయన ఈ విషయం ముందుగా మేమెందుకు చేయలేకపోయామని అయ్యా తండ్రి అయినందు తండ్రి మీ ని సంకల్పం చూసిన కలవాలో అనేది ఎవరికి ఏ రకంగా సహాయం చేయాలా ప్రభా ఆ రకంగా సహాయం చేయడానికి నువ్వు ఇచ్చిన కృతను బట్టి నీకు పార్టిసిపేట్ చేసిన నీ సేవకులు బట్టి అయా నేను గుర్తించి కనుకొస్తున్నాం ప్రభా తండ్రి నేను తెచ్చిన ఆత్మ ద్వారా తీసుకొచ్చిన ప్రతి తలంపుని బట్టి నడిపింపుని కూడా నీకు ఎంతో వందనాలు ప్రభా తండ్రి అనేక విషయాల్లో తండ్రి నేను ప్రభా భిన్న అభిప్రాయాలు ప్రభావ నీ కార్యం చేస్తూ వచ్చావు చివరి దాకా నీకెంతో వందనాలు నీకే స్థితి తెలుస్తున్నాం ఆఖరికి ప్రభా ఒక చిన్న బిడ్డతో కూడా ప్రభా మాట్లాడటానికి ఇచ్చిన అక్కు పెట్టి నీకు ఎంతో వదనాలు అయా తండ్రి ఆయన మీ కార్యము బహు గొప్ప కార్యములని అయా తండ్రి నేను నువ్వు చేసే కార్యము తండ్రి మా మనసుకు అర్థం కాదు మాకున్న తెలివికి మా జ్ఞానానికి బాబా తండ్రి అతీతంగా ఉన్న తండ్రి నేను మేము వేరే వేరే ఆలోచిస్తాము మీరు మీరు మీ ఆలోచనలు వేరే తండ్రి అయినా మీ ఆలోచనలో మమ్మల్ని ఉంచమని అయా మీ ఆలోచనలు మేము తెలుసుకునే వారమై దాని గురించి మేము తీవ్రంగా తండ్రి సీరియస్ గా ఆలోచించేవారు మమ్మల్ని చేయమని ఆ రీతిగా నడుచుకోవడానికి ప్రభావ శుభ్రద చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కాలం తెచ్చిన ఇతర తండ్రి ప్రభావ తండ్రి ఈ వాక్యము ఏ రకంగా అయ్యా తండ్రి నువ్వు ఆ ముద్రలు తండ్రి ఆరు ముద్ర తండ్రి ముద్ర లేకపోతే భోజనం ఇవ్వబడదని తండ్రి నేను ఎలాంటి ప్రభావ మీ పిల్లలు తండ్రి ఆయన ప్రభావ బిడ్డలని ప్రభావ హస్తాక్షులు కావాల్సిన ఒక స్థితి అయా తండ్రి నీ లేఖనాల్లో ఏదైతే రాయబడిందో ఏది జరగాల్సినగా ఉన్నాదో ప్రభావ అది జరగటానికి ప్రభావ తండ్రి అయినా ఆ రోజులు తండ్రి ఎంతో దగ్గరగా ఉన్నాయి ఎంతో మంది చనిపోయారు ఇప్పటికే తండ్రి మీ నాన్న బట్టి మీ సాక్షులుగా ఉండటం వల్ల తండ్రి పెట్టారు అయ్యా తండ్రి వాళ్ళు ప్రాణాలు పెట్టారు కాబట్టి అయ్యా తండ్రి అనేకలు రక్షణ కూడా పొందారు వాళ్ళ వల్ల తండ్రి నీకు ఎంతో వందాలు కార్యం గొప్ప కార్యము మరణము మీ కొరకై హస్తాక్షులుగా అవటం అనేది ప్రభావితంగా ఆరాయించుకోలేని ఒక తలంపు నేను తండ్రి నేను అది నీకు చిత్తమై ఉన్నది ప్రభావిత హస్తాక్షులుగా చేయాలనుకుంటున్నావు సంఘం ని ఏ రకంగా సిద్ధపరచాలనుకుంటున్నావు ఆ రకంగా తండ్రి వాక్యానుసారంగా సంఘం సిద్ధపరచబడినట్లుగా అయ్యా నీ మీ రక్షణ పొందిన నీ బిడలు నీ సేవకులు సంఘాన్ని ఆ రకంగా సిద్ధపరచేవారుగా తండ్రి అలాంటి బోధ చేసేవారుగా తండ్రి నేను లోకానికి భిన్నంగా నడిచేవారుగా పిల్లల్ని పెంచడానికి అయ్యా తండ్రి మీ పిలుపు ఇది అని చెప్పడానికి తల్లిదండ్రులకి ఇంట్లో పిల్లలకి ఏ రకంగా సరిబ్యూట్ ఇవాలో భార్య భర్తలుగా పిల్లలకి తండ్రి వాళ్ళు భార్య భర్తలుగా ఏ రకంగా సాక్షులుగా పిల్లల ముందు ఉండాలో ప్రభా తండ్రి వాళ్ళ రుచులు కానీ వాళ్ళ అలవాట్లు కాని ప్రభావ తండ్రి వాళ్ళకున్న ప్రభావ తండ్రి నేను ప్రభా ప్రతి నిర్ణయాలు ఏ రకంగా ఉండాలని పిల్లలు చూస్తారు తండ్రి అలాంటి ప్రభావాలను నేర్చుకుని హస్తాక్షులుగా అయ్యే ఆత్మ తగ్గించే ఆత్మ తండ్రి భయపడని ఒక స్థితి ప్రభా సువార్త ప్రకటించాలా ఒక తండ్రి మంచి నిర్ణయం వాళ్ళ జీవితంలో ప్రభా తండ్రి వాక్యానుసారంగా తండ్రి నడవటానికి ప్రభా బోల్డ్ గా ఈ లోకం ముందు నిలబడటానికి ప్రభాతం ఇటు స్థితిని ప్రభావ తండ్రి బోధింపబడినట్లు స్థితి బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంఘాన్ని ఆ రకంగా సిద్ధపరచమని అండ్రి బిడ్డలు తండ్రి కేవలము మా దేశమే కాదు పాశ్చాత్య దేశాల్లో తండ్రి ఉన్న స్థితి ప్రభా తండ్రి కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ కొన్ని తండ్రి నాస్తికమైన దేశాలు తండి ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ లో ప్రభావ తండ్రి నామం వారిని ఏ రకంగా వాళ్ళు తండ్రి చంపడిగా చంపబడుతున్నారు ప్రభావ ఏ రకంగా చర్చ కాల్చి వేస్తున్నారు ప్రభావే తండ్రి ఆయన టూమ్స్ తండ్రి ఏమైనా ఆ కాలకు తండ్రి అన్ని సేవకుల టూమ్స్ ని ఎరగొట్టేవారుగా తండ్రి ఏదైనా ఇవన్నీ కూడా తండ్రి తండ్రి మనుషులు దృష్టికి తీసుకొని వస్తూ మీరు మీరు ఏ రకంగా స్టేర్ అప్ చేస్తున్నారో అన్ని కార్యం సంపూర్ణం చేయండి అలాంటి అలాంటి టీచింగ్ మా సర్కస్ లో అలాంటి టీచింగ్ మా మా మేము చూసే మీడియాలో మీడియా ద్వారా వచ్చే క్రిస్టియన్ ఛానల్స్ లో అలాంటి తలంపులు దయచేయండి బృందం మనుషులు తండ్రి వేరే వాక్యాలు చెప్పేవారుగా తండ్రి ఏదో తండ్రినైనా డైవర్ట్ కాకుండా ప్రభా సత్యమైన బోధ తండ్రి సంఘాన్ని సిద్ధపరిచే ఒక మంచి స్థితిని దయచేయమని బ్రతికలా ఆడుకుంటూ అయా తండ్రి నైనా ఈ రాసుడు బిడ్డ తండ్రినైనా ప్రభా తండ్రి జాషువా కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా నీ చేయండి బిడ్డ జీవితంలో నీ కార్యం చేయండి తండ్రి నేనా బిడ్డతో మీరే మాట్లాడండి ఆయా బిడ్డ మీ స్వరం విన్నట్లుగా తండ్రినైనా మంచి నిర్ణయాలు తీసుకునేవాడుగా మంచి తీర్మానాలు తీసుకునేవాడుగా తండ్రి నైనా మంచి వాగ్దానాలు అడిగి ప్రభావ పొందేవాడుగా తల్లిదండ్రులని తండ్రి మీరే ప్రభా తండ్రి నేను ఓదార్ కంఫర్ట్ దయచేయండి స్ట్రెంగ్త్ ఇవ్వండి వాళ్ళకి తండ్రి నేను ప్రభా బ్యాటింగ్ లో ప్రభా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ని ఛాలెంజ్ విత్డ్రా కాకుండా ప్రభా ఇంకేందుకు అయిపోయింది అని ప్రభా అలాంటి మనసు రాకుండా ఇంకేమవుతుందిలే అని ప్రభా నిరాశ చెంది మనసు రాకుండా ప్రభా తండ్రి నేను మంచి పచ్చుదల మా కొడుకు వేచి బాగవుతాడు ఒకరోజు గొప్ప సేవ చేస్తాడు మేమందరం కలిసి ప్రభుని ప్రభుని చూపిస్తాము రంగం చూపిస్తాము అని ఒక మంచి థాట్ ప్రభుత్వ తండ్రి నేను అలాంటి విశ్వాసము ఆ కుటుంబంలో వచ్చినట్లుగా సహాయం చేయండి మంచి పోరాడే గుణము దయచేయండి పోరాడే మనసు తెచ్చేయండి విశ్వాసము తల్లి నిన్న పోరాడే ప్రార్థన తెచ్చేయండి కుటుంబంలో బిడ్డకి తండ్రి నీ దగ్గర తండ్రి మందుల వల్ల కాదు కదా నీ దగ్గర స్వచ్ఛ పొందినట్లుగా సహాయం చేయమని ఒక పది ఒక పార్ నామానికి మహిమ ఘనత తీసుకొచ్చి మేమందరం దాంట్లో ఆ సంతోషంలో పారిభాగసులుగా చేయమని బింగ్లాడుకుంటూ పేట బహువీరంతో వేడుకుంటున్నాం తండ్రి మచ్ ఇప్పుడు మనం చక్రవర్తి గారు నడుద్దాం నటించామని సేమ్ అంశము ఈ సమాల కాలంలో ఏ రీతిగా చర్చి ప్రిపేర్ ఉండాలా సార్ ఎదుర్కోడానికి సిద్ధపరచాల సభ్యులని ప్రార్థన కోరుకుండా పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకము ప్రియపరులకు తండ్రి మా ఏమని కొందరాల సూత్ర సూత్రాలు తండ్రి ఇదిగో నాయనా మరి నాకు ఇచ్చినటువంటి ప్రేరంశాన్ని బట్టిన స్తోత్రాలు ప్రభా నీ లేఖన భాగంలో నుంచి మరి మంచి ప్రవచనాన్ని ప్రభావితి ప్రార్థన చేసి దాని భాగ్యతను ఈ రోజు మాకు అందరికి మీరు అనుగ్రహించారు నిజమే ప్రభా ఈ రోజు క్రైస్తవ సంఘాలు నిద్రించే స్థితిలో ఉండగా ప్రభా ప్రభా క్రైస్తవ సంఘాలు ప్రభా ఈ రోజు మరి చర్చిలకి ప్రభా నీకు దూరంగా ఉన్నప్పటికీ ప్రభా అయ్యా మరి నీ ప్రణాళిక ఏదైతే ఉందో నెరవేర్చబడే దినాల్లో ఉన్నావని ప్రవచనాన్ని నెరవేర్చబడే దినాల్లో ఉన్నామని తెలుసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ప్రభు ఇలాంటి అంశాన్ని మాకు ఇచ్చి దానికి ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ విషయాన్ని ప్రభు అనే తెలియపరచడానికి మీరు సహాయం చేయండి ప్రభు అనే ధ్యానం చేసిన సహాయం చేయండి ఎదుగున మీ హతసానికి బిడ్డ సాక్ష్యాలు తండ్రి ఎదుగున భర్తలు చనిపోయినప్పుడు భర్తలు ప్రభావి సేవలు ప్రభు హతసాక్షులుగా మారినప్పుడు ప్రభా భర్తలు విడిచిపెట్టిన దాన్ని సంపూర్ణ చేయలేని దాన్ని భార్యలు చేశారని చెప్పి మేము విన్నాం తండ్రి ప్రభా అట్టి కృపను ధన్యతను ప్రతి ఒక్క సంఘానికి ఇవ్వండి ప్రభా మరి ఎంతో మంది కుటుంబంతో కుటుంబంతో ప్రభా మరి హసాక్షులు అయిపోయారు ప్రభా వాళ్ళ పట్ట ఇంట్లో ఉన్నప్పుడు మరి వాహనాల్లో వెళ్తున్నప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజులున్నాయి ప్రభా మరిని చంపేసిన రోజులున్నాయి చర్చిలోనే చంపేసిన రోజులున్నాయి ప్రభా వారు పరిచర్య చేశారు గాని ఎటువంటిది ప్రభా నీ నామానికి కానీ సంఘానికి కానీ అవమానం తెచ్చేది సంఘానికి సమాజానికి ప్రభా మరి ద్రోహాన్ని తలబెట్టేది వాళ్ళు ఎన్నడూ చేయలేదు గానీ నీ నామాన్ని ప్రభా అనేకులకి ప్రకటించడానికి వాళ్ళు సిద్ధపడ్డప్పుడు ప్రభా మరి దుష్టుడు ఆ విధంగా వారిని ప్రభావి హతసాక్షులుగా అది కూడా చిత్తమే కాబట్టి ప్రభా అయ్యా అలాంటి చర్చ సిద్ధపడుతుంది ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి ఇప్పుడు ప్రభా ఈ సంఘం ప్రభా మరి నేనైతే ప్రభా నేను నా కుటుంబము ప్రభా ఈ విధంగా అవడానికి ప్రభా మరి ఏదైనా ఆ సందర్భం కనుక వస్తే ప్రభా హసాక్షులుగా మారటానికి వెనుక తిరగకుండా ప్రభా ఉండేలా ప్రభా నాకైతే మంచి తలంపునిచ్చారు ప్రభా కొలుగా పూర్తి అవలసిన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో ఎక్కడికి ఎంత సంఖ్య వస్తే సంపూర్ణం అవుతుంది అనేది ప్రభా నీకు తెలిసిన ఆయన ఆ సంఖ్య ఎక్కడున్నప్పటికీ ఆ మనుషులను ఎక్కడ ఏర్పరచుకున్నప్పటికీ ప్రభా వారిని వారి కుటుంబాలని వారి పరిచర్ మీరు జీవించండి ఈ రోజు ప్రతి సంఘస్థుడు ప్రతి సంఘ కాపీరికి కూడా ఈ సత్యాన్ని ఎరిగి మా సంఘం ఈ రోజు దాడి జరిగితే ఆ సంఘంలో మేము మా పరిస్థితి ఏంటి నేను చచ్చుకోవడానికి సిద్ధపడతాం గానీ వెనుక తిరగ ఆ రోజు మేము చర్చీకి వెళ్ళకోకుండా లేదా దాక్కోవాలి అనే ఆలోచన కాకుండా ప్రభు సంపూర్ణంగా హతసాక్షులైనా రావడానికి నీతో కలుసుకోవడానికి అతి కృపను అతి బాధ్యతను వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వారికి ఇచ్చారని సంతోషంతో ప్రభావి ఉండులాగునా ప్రభావ అలాంటి ఆ విధమైనటువంటి టీచింగ్స్ ఆ విధమైన మోటివేషన్ అందరికి అనుగ్రహించే విధంగా సంఘ కాపర్లతో మీరు మాట్లాడండి అటువంటి అటువంటి సహవాసంలో మమ్మల్ని కొందరాలి మరి చర్చిలో బాంబులు పెట్టినప్పుడు ప్రభావ అనేక మంది ఎవరి శరీరాలు ఎక్కడున్నాయో ఎవరి తలలో ఎక్కడున్నాయో ఎవరితో చేతులు ఎక్కడున్నాయో కూడా తెలియకోకుండా చిల్లా చదరం చందా చద్రం అయిపోయిన సందర్భాన్ని ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే మేము చూసాం తండ్రి ప్రభా అలాంటి పరిస్థితులు చూస్తా ఉన్నప్పటికీ మరి మాకు అయితే కలగట్లేదు ప్రభా మా మన్న తెరవబడట్లేదు అటువంటి అంశాల గురించి ప్రార్థన చేయడానికి మా నోరు రావట్లేదు మాకు తెలియకందభాపం చేసుకోనండి ప్రభా చి ప్రభా మరి ఈ ఇలాంటి వాటిని ప్రభా అనేకులకి ప్రకటించి సిద్ధపరిచి ప్రభా మరి వాళ్ళు హతసాక్షులుగా మారడానికి అవసరం అయితే ప్రభా విధంగా ఉండడానికి మోటివేట్ చేయడానికి ప్రభా ప్రభా కానీ వారిని మీరు చిన్నపరచులు అటువంటి టీచింగ్స్ వచ్చేటట్టుగా ఆ విధంగా పోద ఉండేటట్టుగా ప్రభుత్వం తయారు చేయమని ప్రభా ఈ దినానికి ప్రభా మీరు తోడుగా నేడుగా ఉండి ప్రభా ఇంకనూ మమ్మల్ని బలపరసమైనయ్యా మరి నీ లేఖన భాగాలలో చెప్పినట్టు ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలను విధులు అన్నింటినీ మరి అనుసరించి ఒక్కదాన్ని విడిచిపెట్టినా కూడా మిగతా అన్నింటిలో కూడా తప్పు చేసినట్టు అని అంటున్నారు కాబట్టి నీ ధర్మ విధులు ఏంటో నీ కట్టడలు తెలుసుకొని నువ్వు ఏమి చేస్తే మమ్మల్ని ప్రేమిస్తావో తెలుసుకొని ఆ విధంగా ఉండడానికి అటువంటి సన్నిధిలో ఉండడానికి అటువంటి సహాసులు ఉండడానికి అటువంటి బోధలు ఉండడానికి మమ్మల్ని అందరినీ ప్రభా మరి ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వించమని ఆ విధంగా మమ్మల్ని ఉంచమని ప్రభు ఆ విధంగా మమ్మల్ని మార్చుకుని నేర్చమని ప్రభా మరి నీ చిత్రమైతే ప్రభావ నీ సన్నిధి రాక మరి నీ రాక దగ్గర దూరం అయితే ప్రభావ అనేక ఆత్మలను రక్షించబట్టడానికి ప్రభా ప్రయాసపట్టాల గురించి మరి ప్రార్థిస్తున్నావు ముఖ్యంగా ప్రభావితం ప్రార్థన చేస్తున్నాం ప్రభా లాస్ట్ ప్రార్థన చేస్తుండగానే మీరు కొంత కార్యాన్ని చేశారని విశ్వసిస్తున్నాను డాక్టర్లు అయితే వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ ప్రభావి ప్రార్థన మరి వాళ్ళకు కూడా అంతుపట్టకుండా ప్రభా ఫస్ట్ రోజు మేము విన్నప్పుడు ప్రభా మరి ఏమైపోతారు ఏంటోనన్న పరిస్థితుల్లో మేము ప్రార్థన చేసినప్పటికీ మీరు ఎన్ని రోజులు ప్రభా మీ కురుప నుంచారు మీ కాపుద నుంచి ప్రభా అతను బ్రతికించారు ప్రభా ఈ కొందర ఇంకా బ్రతికించండి పూర్వ సంపూర్ణమైన శక్తిని బలాన్ని ఇవ్వండి ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా మీలోకి ప్రభా ఇంకా విశ్వాసం విశ్వాసంలోకి ఇంకా వెళ్లడానికి ప్రభా ఆ ఇంట్లో ఆ కార్యాన్ని చేయండి ప్రభావితం అయితే ప్రభావిని సంపూర్ణంగా మరి ఆ స్వస్థతనుంది ప్రభా మోయడానికి సాక్షిగా ఉండడానికి నీ కుటుంబాన్ని గ్రహించండి ప్రభా ఇది చూస్తున్నవారు వింటున్న వారు ప్రభా అనేకులు మరి నీ నామానికి నీ పట్ల ప్రభు ఆకర్షితులు అవుతున్నట్టుగా ప్రభా ఆ మీరు ఏర్పరచుకోమని మీరు సహాయం చేయమని ప్రభావి ఇంకేమన్నా మర్చిపోయింటే వాటిని ప్రభావం సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దయచేమని రాజ్యంలో చేర్చుకొని మరి త్వరగా ప్రభావం దాన్ని ఏసారి శక్తి కలిగిన నామంలో అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి మచ్్రదర్ బ్రదర్ ఉన్నా మీరు అదే చర్చ్ ప్రిపరేషన్ కొరకు నెక్స్ట్ ట్రిబ్యులేషనల్ సైకిల్ కి ప్రిపేర్ కావాలి చర్చ్ అటువంటి రీఓపెన్ చర్చ్ రీఓపెన్ అయినాక అది స్టార్ట్ అవుతుంది నాకు ఒక ప్రేరేపదం కాబట్టి ఏ రీతి ప్రిపేర్ చేయాలి చర్చ్ మెంబర్స్ నిబ్యులేషన్ సైకిల్ కి అది అటువంటి ప్రిపరేషన్ కొరకు ప్రార్థన చేయాలి పరిస్థితులు పరిస్థితిగా మహోన్నత సర్వన్నత సర్వాధికారి సర్వపుడు నిన్న నేడు నిరంతరం ఇక్కడ నేను అమ్మ ఇద్దరు ఇద్దరు కూడి ఉంటారు వారి మధ్యను మీకు వర్ణన వెళ్తాను మా జీవితంలో ఆయన మీరు చేసిన మేలు ఆశ్చర్యములు అద్భుతములు తండ్రి ఆయన గనుడవు తండ్రి మరణము లేని వారు అవుతాయి జీవన మాకున్న ఏకైక దేవుడు అవుతాయి ప్రభు మీద ఆధారపడి భక్తులను ఉద్దేశించిన వారం ప్రభు ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న ఆయన మాకింత యావత్తు మీద వేస్తున్నారు ప్రభు ఆయన పుట్టి బిడ్డలుగా సిసిలుగా మీ పనికి బ్రతకాలను ఉద్దేశించే ప్రారం ప్రభు నాయన ఈస ఒకప్పుడు దౌర్భాగ్యమైన స్థితిలోను పాపములోను పుట్టు చాడుతుంటే తండ్రి తీరదీసి కలిగి పవిత్రపరచి పరిశుద్ధపరచి ప్రత్యే రాజ్యం నుంచి వారసులుగా మమ్మల్ని చేసి తండ్రి ప్రభా మాకు జ్ఞానమును కూడా ప్రసాదిస్తూ వస్తున్నందుకు ఆయన ఇంతనూ అనేక విషయాలు తెలుసుకోవాల్సింది ప్రభు ఈ ముందు మేము ఇంతలోనూ తగ్గించుకోవాల్సి ఉన్నది ప్రభా మీరు ఇచ్చవలసి ఉన్నది ప్రభు ఆయన మా వల్ల మీకు ఎటువంటి అవమానం కానీ వ్యతిరేకం కానీ మా నుండి రాకుండా సహాయం చేయమని అతి మనస్సును మాకు దయచేయం మీకు సాధ్యం వస్తున్నామని మేము ఎల్లప్పుడూ గుర్తించుకున్న మాకు సహాయం చేయమని వెళ్తున్నాం కుడికి తొట్టరిలోని నాకు దయచేయండి మీ వైపు చూసుకు ముందు కొనసాగే మాధ్యములు మాకు దయచేయండి ప్రభు నాయన మా క్రియల ద్వారా ఎన్నో మార్లు తెలియజేస్తున్నాం ఆయన బాధ పెట్టిన ఆయన ఆయనను మమ్మల్ని క్షమించినప్పుడు ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నాగలు ఏ యోగ లేదు ప్రభుత్వం క్షమించమనే బట్టలు ఆయన పండుగ సంగమును వివాహం చేసుకోవాలని మీరుద్దేశించి నడుపు అని సంగము కుంటుపటి ఏమడు ప్రభుత్వం సంగము తండ్రి ప్రశస్త వస్త్రము లేక తండ్రి ప్రభు మురికి బట్టలు ధరించుకొని ఏమడుకోవడం ఆయన తండ్రి సహాయం చేయవలసింది ఆదేశించుకున్నాం కదానికి కనుకను కలగజేయండి ప్రభుత్వం మిషనరీల ద్వారా సువార్షితుల ద్వారా బోధతుల ద్వారా తండ్రి ప్రభావ మీరు మాట్లాడండి ప్రభుత్వం ప్రిపేర్ అయ్యిందని బ్రతుకుంటే చావై లాభము అనే నినాదంతో తండ్రి ప్రభా అంగము తండ్రి ప్రభావ రోజుల్లో తండ్రి ప్రభా ప్రిపేర్ అవుతూ సాయం చేయండి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి వెనుక నుంచి వేయక వెనుక తిరగక తండ్రి ప్రభావ మీ వైపు కొనసాగే బిడ్డలుగా ఆయన శరీర సంబంధ బోధను శరీరానికి ఈ లోకాల్లో మాకు కావాల్సిన వాటిని మేము ఆయన వాటి మీద దృష్టి ఉంచక తండ్రి ఆత్మ సంబంధమైనది అక్షయమైనది ఆయన వాటిని మేము లక్ష్యము చేస్తూ తండ్రి మీ వైపు చూచుతూ ముందు కొనసాగుతాయి సహాయం చేయండి ప్రభు సహాయం చేయండి అయ్యా ఇక చివరి దినాలలో ఉన్న మాకు గట్టి ధైర్యముని దయచేయండి ప్రభు ఆ మరణం గురించి ఎదురు చూసే అట్టి ధైర్యముని మాకు దయచేయండి తల్లి గొప్ప కార్యాలను ప్రేమను వేడుకొని తింటున్నారు తండ్రి అద్భుతాల వెంట పరగెడుతున్నారు ప్రభా ఆయన నిన్నటి వాక్యము ఒక బోధకుడు ప్రసంగిస్తున్నాడు ఏది ఏమి అని నిజమైన క్రైస్తవులు అయితే ఏవి జరగనే అటువంటి తప్పుడు బోధనలో తండ్రి ప్రభా ఆయన సంఘము ఆయన ఆయనను వెంబడించి అనేక వేల మంది నశించిపోయే రీతిలో ఉన్నారు ప్రభాయన ఈసిన చనిపోయిన శ్రీశ్వని క్రైస్తవుడు బ్రతికే విధమైన బోధ వసిలాడన సహాయం చేయండి తండ్రి రాబోయే రోజుల్లో కంధాలు ఓపెన్ అయినప్పుడు తండ్రి బాబా నిజముగా దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేసినాడనే కాక తండ్రి ఏ ఉద్దేశము ద్వారా ఇప్పుడు మరల ఓపెన్ అయిందని వారు గ్రహించి తండ్రి తెలుసుకొని మన పూర్వ సముద భక్తి ముఖ్యముగా వనుకుంటూ నాయన మీ ఏడల భయము కలిగి జీవించే క్రైస్తవుడిగా ఉండటం ప్రతి ఒక్కరిని అభిషేకించమని వేరు పంపి ఆయన ఆ బిడ్డని అనుకరించండి కృప చూపిస్తున్నారు ప్రభావితం ఆ బిడ్డ పట్ల మీ ప్రేమ అనంతమైన విమ మీకన్నా గృహ కార్యాలను చేయండి తన తల్లిదండ్రులు ఇద్దరు ఆయన ధైర్యంతో ఆయన నింపు మీద వెళ్తున్నారు వారికి నీడగా తోడుగా మీరుండవాలని తిరిగి అడుగుతుంటుంది అదే విధంగా అదే ప్రభుత్వం అయ్యా ఈ యొక్క ప్రేర చే గ్రూప్ లో ఉన్న పెద్దవారిని ఆయన అందరినీ జ్ఞాపకం చేస్తుంది అది క్రమర్లు వారి ఇబ్బందులు వారి కన్నీళ్ళు తండ్రి వారు పడుచున్న నీ పని నిమిత్తమై వారు పడుతున్న ఆ వేదనను జ్ఞాపకం చేసి ఇంకా వారికి సహాయం చేయవలసిందిగా అడుగుతుంది ఆయన కృపల నుంచి కృపలు దాని గొప్ప కార్యాలను చేయండి గొప్ప ఆయన ఆశ ఉన్న ఆయన సభ్యులను అందరినీ ఇంకా నేను కావాల్సిన అవసరం వనరులను తీర్చవలసిందిగా కూర్చొచ్చు అది నన్ను కూడా ఇక్కడ సభ్యులుగా ఉంచినందుకు సహాయం చేయండి ఇంకా నా జ్ఞానము నేర్పించి సహాయం చేయండి ప్రార్థన చేస్తే ప్రయత్నం చేసినాక మరి గారు డైరీక్షన్ ఇస్తారు ఎఫరెంట్ ఇదేం చేస్తారు మా పేపర్ లో ఉదయకాల సమయం ఆన్లైన్ లో తండ్రి మేమందరం నాయన మీ ప్రియకుమారుడు మా ప్రస్తూ శ్రేష్టమైన నామమ్మ ఏకైక నామమ్మన తండ్రి మీ పాదముల చింతకు నాయన మిమ్మల్ని పూజిస్తూ కీర్తిస్తూ చర్చిస్తూ కనపరుస్తూ కొనియాడుతూ నేనందరం కూడిస్తుంటున్నాం మా దేవుడు మా సృష్టికర్త రక్షణ కర్తవ్ నిరీక్షణ కర్త తండ్రి మీకు స్తోత్రం మా దేవ నేన ఈ లోకంలో తండ్రి మే మిమ్మల్ని ఎరగని స్థితిలో అంధకారంలో శరీరంలో అని దీవిస్తున్నప్పుడు దర్శించి తండ్రి మీ ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నతమైన సంకల్పాలు ఉద్దేశాలు ప్రభావ మాకు తెలియజేసి తండ్రి మేము ఎందు నిమిత్తం ఈ భూమిలో ఉన్నామని ఆయన విషయాన్ని మాకు తెలియజేసి మా మనసును తప్పి తండ్రి మిమ్మల్ని తన మా వైపు మమ్మల్ని మీ వైపు ఆకర్షించుకున్న విధానం పట్టిస్తూ తుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవస్తోత్రం వచ్చిన రక్షణ భాగ్యం పట్టిస్తున్నాం తండ్రి ఇది ప్రభా మానవులుగా మేము అనేకమైన తండ్రి అవసరతలు కలిగిన వారం కొంటున్నాం ఆయన అనేకమైనటువంటి నాయన ప్రభా తండ్రి ఈ లోక యాత్రలో మేము ఎదుర్కోవాల్సిన ఎన్నో ఉంటున్నాయి ప్రభ నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటున్నాయి ఈ విధంగా తండ్రి నాయన మా లోక యాత్రలో మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు ఆ నిత్య రాజ్యంలోకి మమ్మల్ని సిద్ధపరుచే విధానంపై స్థితిలో వస్తూత్రం చెల్లించుకుంటున్నాం ఆయన మీకు స్తోత్రం ప్రభా నైనా మీ దాసుల ద్వారా ప్రభా స్తోత్రం నాయన ప్రభావ మీ ఎలాగో ఉపదేశం పొందితేవో ఎలాగో వింటివో జ్ఞాపం చేసుకుని దానికి అయి వారు మనస్సు పొందము అని చెప్పారు ప్రభా మీకు స్తోత్రం తండ్రి నువ్వు జాగరూకుడై ఉండేలా నేను దొంగ వలె వచ్చేదో ఏ గడ్డలో మీరికి వచ్చేదో నీకు తెలియని తెలియదు అని చెప్పారు అవును ప్రభా నేను ఎంత జాగ్రత్తగా జీవించడానికి ప్రభావ సిద్ధపడి ఉండటానికి తండ్రి సహాయం చేయండి ప్రతి విషయంలో ఆ బుద్ధి లేని కన్నికలవలే కాకుండా ప్రభా ప్రతి విషయంలో మా జీవితంలో ఎక్కడెక్కడ పొదువుగా ఉందో ఎక్కడెక్కడ తండ్రి కూలిపోయినా ఎక్కడెక్కడ మేము పడిపోయామో ఎక్కడెక్కడ మేము తప్పిపోయానో ప్రభావ తెలుసుకునే తండ్రి దాన్ని సరి తండ్రి ఆయన మేము సిద్ధపడి ఉండటానికి సహాయం చేయండి ప్రభావ మీకు స్తోత్రం నాయన మీకు ప్రభావ అదేవిధంగా తండ్రి నాయన మీ యొక్క ప్రభా ఆ యొక్క ద్వారా తల్లి ఆ యొక్క తీసుకొని బట్టి స్థుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభాన పరమ జ్ఞాని అనే యోహాన్ని భక్తులు తండ్రి ఆ యొక్క మీరు బట్టి స్తోన్న ప్రభా అది ఈ లోకంలో దాన్ని చూడగలుగుతున్నాం అంత స్థుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అది మీ దాసుల ద్వారా మాకు ముందుగా చూపించినందుకు ప్రభావ అంత మహిమ గల ప్రదేశం తండ్రి హెండు ప్రభా ఎంతో తండ్రి ఇంకొక ప్రదేశాన్ని చూపించారు ప్రభా మీ స్థుతు ప్రస్తోత్రం అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తండ్రి దానిలో మాకు చుగం పొందపరుచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నామా దేవ ముఖ్యంగా నాయన ప్రభా తండ్రి మీ వాక్యం నిమిత్తం ప్రభా తండ్రి మీచిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారే వారి ఆత్మలు తండ్రి బలిపీయటం క్రింద సూచిస్తున్నాను చెప్తుంటున్నాను ప్రభా నాయన నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఇందాక తీర్పు తీర్చకుండా మా రక్తం నిమిత్తం భూనివాసంలో ప్రతిదండక చేక ఉందని ప్రతి కేకలు వేశారని మాటలు చూస్తూ ఉన్నాం నాయన వారు ఈ హత సాక్షిడు అయిపోయి ప్రభు స్తోత్రులు నాయన మీ వాక్యం నిమిత్తం సాక్ష్యం నిమిత్తం మీ కొరకు నిలబడినారు ప్రభు తమ ప్రాణాలను అర్పించారు తండ్రి స్తోత్రులు మా తండ్రి మా దేవా నాయన ఎంత గొప్ప వారి సేవ నాయన ఎంత గొప్ప త్యాగం పండితండి నాయన బలి కింద ఉన్నాయి ప్రభు తమ ప్రాణాన్ని బలిగా అర్పించారు తండ్రి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి నాయన ప్రభు హతండ్రి అప్పుడు ప్రభు మీరిట్లా మాటను స్తోత్రంలో వారి వల్ల చంపబడబో సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు పర్యంతము ఇంకా కొంచెం కాలము మీరు విశ్రమింపమని వారితో చెప్పిన మాటలు పట్టిస్తూ ప్రభా దేవ అవునటండి ఆ లెక్క సంపూర్ణం అవ్వాలి అప్పుడు వరకు తండ్రి వేచి ఉండవలసిందని చెప్పారు విశ్రమించాల్సిందని చెప్పారు ప్రభా స్తోత్రులు నాయన ప్రభావి అదే విధంగా తండ్రి మీరు వేచి ఉంటున్నారు తండ్రి నేను ఇంకా లెక్క సంపూర్ణం కావాలని వేచి ఉంటున్నారు ప్రభా తండ్రి మీకు ఇంకా మీ వాక్యం వెళ్లాలని ప్రభావ మా వల్లనే మీరు అక్కడ ఆలస్యం నేను మీకు స్తోత్రులు మా తండ్రి సహాయం చేయండి మేము కూడా భారం కలిగి తండ్రి ఆయన ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభావ మాలో ఉన్నటువంటి అనేక బలహీనతలు తొలగి కాపరచు ప్రభు మీ యొక్క కార్యం కొరకు మీ పని కొరకు ముందు నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం అదే హాస్క్తలు మా తండ్రి నన్ను గడిచిన దినాల్లో కూడా మీరు చేసిన సహాయం బట్టి స్తోత్రులు ప్రభు అంత ఎండలో మీరు మాకు తండ్రి తండ్రి మేఘ స్తంభంగా ఉంటుంది మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఆ చేసుకోవడానికి మీరు వారి యొద్దకు పంపించినందుకు స్తోత్రులు మాదే ప్రభు అక్కడ విత్తబడిన వాక్యానికి మీరు కట్టి ఫలింపజేయండి మా తండ్రి ఎవరైతే ప్రభు ట్రాక్స్ తీసుకున్నారో ఎవరైతే మీ మాటలు విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారు ముఖ్యంగా ప్రభా హ కుటుంబం అయితే నాయన ఎంతో దీనంగా ఎంతో దూరం నడుచుకుంటూ వస్తున్న ఆ కుటుంబం ప్రభావనైనా ఆ యొక్క తండ్రి ఆ పోలీస్ పోస్ట్ వరకునైనా వారిని డ్రాప్ చేసి తండ్రి వచ్చిన విధానం బట్టి కూడా ఎన్నో స్తోత్రం చెల్లించుకుంటున్నారు మా దేవ ఆ కుటుంబం ఆ యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ ప్రాంతం ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రయాస మీ సహోదరులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్ కూడా వచ్చిన సహోదరుని బట్టి స్థితి స్తోత్రం తండ్రి మా మొరను మా ప్రార్థనను ఆలకించే దేవుడు అని ప్ర ముఖ్యంగా మరి ఒకసారి ప్రభా జాష్ ఆ విషయమే ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కరణించండి కుప్పి చూపించండి మా దేవా మా తండ్రి నాయన ప్రభా హ బిడ్డ మరి కొంచెం ఇంకా హెల్త్ ప్రభా ఆ యొక్క హైటేక్ అంటున్నాడు ప్రభావ వామిటింగ్ వింటున్నాం తండ్రి ప్రభావ మీకు ఆయొక్క తండ్రి కరణించండి మా దేవా చూపించండి మా తండ్రి ప్రభా నాయన మీ చాపి ముట్టి స్వస్థపరిచండి నాయన నీ వల్లనే స్వస్థత నీవాకు పంపి స్వస్థపరిచారు ప్రభావ స్వస్థత నా వలన కలుగని చెప్పారు తండ్రి మీకు మా దేవా మా తండ్రి కరుణించండి నాయన ఆ తండ్రి గారి తల్లిని జ్ఞాపకం చేసుకునే తండ్రి మీ సేవకుడుగా ఉంటున్నాడు ప్రభు ఆ నైనా తండ్రి కరుణించను ఎంతో వేదన ఎంతో కృంగుదల ప్రభు ఆ వర్ణింప జాలనేది ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి మా దేవా కరణించండి నాయన ప్రభావ బిడ్డకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అందలాగా సహాయం చేయండి ప్రభు డాక్టర్లు మెడిసిన్స్ అవన్నీ సక్రమంగా పనిచేయలాగా సహాయం చేయండి ప్రభావ హాట్ సమ్మర్ లోనైనా బిడ్డకు డిహైడ్రేషన్ అవ్వకుండా సహాయం చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా దేవాకరణించండి మా తండ్రి ప్రభావ మీరు మాత్రమే స్వస్థత పరచగలరు తండ్రి నేను మీ పునరుత్మ శక్తి నా బిడ్డలో పోయండి ప్రభుత్వ తండ్రి మీరు ప్రభావం బలపరచు లేపావలసింది ఒక అద్భుత ఆశ్చర్య కార్యం ఆయన కుటుంబం వేడుకుంటున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు మేమందరం కూడా ప్రార్థించడానికి సమయాన్ని పట్టిస్తూ తన చెల్లిస్తూ మీ కొద్ది ప్రార్థన మహాప్రభు మహారక్షకుడే సుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వంద మరి సూత్ర తండ్రి వదనాలనైనా మోహన తరగతి వీస్తోత్రాలనైనా విదే కాలం నుంచి ప్రవర్తి మన మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంత వదనాలు ముఖ్యంగా తరువా సహోదరులను తర్వాత నడిపించినారు తర్వా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు సురక్షితని ఇంటికి చేర్చినారు దాన్ని బట్టి మీకు ఎంత గొంనాలు స్థితిలో అర్పించుకుంటున్నాం ప్రభు ఈ మై మార్గంగా మనం నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సత్యాన్ని ప్రకటించాలనే సహాయపడండి ప్రభుత్వ సోషల్ మీడిస్టర్ కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావి కాలం తండ్రి చేసిన ప్రతి ప్రాథనాంశం మీ సన్నిధికి చేరిందని మేము అది తగిన సమయంలో మీరు విజయం ఇస్తారు ప్రభావం కి జవాబు ఇస్తారు నేను నమ్ముతున్నాం తండ్రి ముఖ్యంగా ఈ క్షణం జార్షుబాబాబు గురించి ముట్టండి స్వస్థపరచండి అయితే బ్లాక్స్ ని కంప్లీట్ రిలీజ్ చేయండి ప్రభావతిని తన మళ్ళీ కరిగించమంతా ఏ ప్రదక్తాన్ని ప్రవేశించండి మా బాబు మీద ఏసీ ఉండి నామన్న హాలిగా స్వస్థపరచండి తల నుంచి కలవరకు సంపూర్ణమైన స్వచ్ఛత ప్రకటిస్తున్నాం ఏసీ క్రీస్తు నామన్న హాలిగా స్వస్థపరచండి ఒక గొప్ప సాక్ష్యండి భవిష్యత్తులో బిడ్డ గొప్ప సేవకుడు కావాలంటే మీ యొక్క సువర్సన ప్రకటిస్తుండగా మేము చూసి మిమ్మల్ని ఫిట్టించి ధరపరచాలా అటువంటి తన సాక్ష్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమంత ప్రభా ఈ తన చర్చ్ గురించి మేము ప్రార్థించిన మీరు వచ్చిన మీరు ఎంతో కాలంగా చూపిస్తారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ప్రభావ ఈ యొక్క తనమని హతసాక్షుల సంపూర్తి అయ్యే టైం దగ్గర అయింది అనేసింది ఆయన టైం చూడగలుగుతున్నాం ప్రభావ మీరు ఇచ్చిన జ్ఞానం దాన్ని బాగా అర్థం చేసుకుని మేము అని ఎట్లా సీతపరచాలా అనేక సేవకులకి ఈ యొక్క జ్ఞానం మీరు అనుగ్రహించండి మేము అనుగ్రహించాలి కాదు నేను క్రీస్తు జరిగిన మనసు మీరు ధరించుకోమని మీరు చెప్తున్నారు నేను అవును ప్రభావ ఇది మీ హృదయం నుంచి మీ మనసు నుంచి వచ్చిన వాక్యాలు కాబట్టి మీ హృదయం ఉంటేనే మేము వీటిని అర్థం చేసుకోగలం ప్రభు ఏ నడు చెప్ప మాకు అర్థం కాదు నేను కాబట్టి మీరే నడిపించి మహిమం ప్రార్థిస్తున్నాం మీరు సాయకులు ఉన్నందుకు ఎంతో వానల్ తిరిగి మా యొక్క పనుల నిమగ్నమై మీరే మాకు విజయం అనుగురించి ప్రతి చోట మీకు సాక్షులు నేర్చుకోమని నాన్నీస్తు పక్ష నామం ప్రార్థిస్తున్నాం తండ్రి క్రీస్తు కృప మన తండ్రి దేవుని ప్రేమ శుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం సదాకాలము ప్రార్థించిన ప్రతి ఒక్క దాసు ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి చూడగి మహిమ పొందిన యూజురాడు సార్ uh no, sam you have anything to share to, uh, to yesterday's ministry yeah uh, share with the group if you have anything i'm uh, uh, sorry I, i was not in the starting point even cheppavanu already no no no actually i just want to i wanted to be in the beginning only which later in byti shop gubba na no one gate leyalas vacchindi ite one thing i want to add uh, I was talking about what I was talking about in the news. This is what exactly the Lord was speaking to me and uh, uh, how my prayer should be. I was talking about the first question, In Britain, there was a terrible regret in all, the, all of us. What I was talking about is, I don't think I was talking about the truth, but I was not going to do anything like this. This uh, had arse edges made from a lot of discomfort on these years. We started about the need for the Indus. Sometimes it was all that the world 두� corporation. We could serve the Lil clic as possible or where the government grows. Why have we not responded wisely. 我們的 industry costs只是 chiama two or three days. allies between... negotiations with fan rendering up. అట్ సమ్ బర్డ్ అండ్ అండ్ టాకింగ్ ఈయన మాకు ఏం చెప్తున్నాడంటే ఆ బ్రదర్ మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనేసి కులిహోరే వద్దు వద్దరు బ్రదర్ అని చెప్పేసి లాస్టర్ వద్దన్నాడు మేము కూడా వద్దన్నాం ఎందుకంటే ఫుడ్ పాడైపోతుంది ఎందుకండి ఏది ఏదైనా సరే ఫుడ్ వాళ్ళు పెట్టుకుని తర్వాత ఇంటికి కూడా ఉండాలని చెప్పి ఆ తలంపు ఈ ప్రిపేర్డ్ ఫుడ్ వద్దనేసి ఇంకా ఈ రెడీమేడ్ ఫుడ్ ఇద్దాం అనేటువంటి అట్లా ఇద్దాం కొంచెం గ్లూకోజ్ పనికొస్తుంది అని అట్లా కొన్ని విషయాలు ఒక ఎలక్ట్రాల్ ప్యాకెట్ తలంపు ఇచ్చారు కాబట్టి ఎలక్ట్రాల్ ప్యాకెట్ ఒకటి తర్వాత ఇలాగ ఆలోచించినాం కానీ And uh, the thought was, you know, which was uh, really breaking us, uh, last lot. So regret the thought is what happened. Now, I have co-cчески get rid of a rice video, ee ration rice which can be well. prepared. So, listen, Now I doubt there are a slow activities of 5 seasons for a few days or too long in the <language> past. <speaking> in the next day you'll never take I carry I carry stuff. Nothing that takes quite so Far 2 mowers is not very expensive but uh, yesterday we could see uh, there was a dearth of uh, uh, uh, hindi uh, tracks were a dearth for us hindi tracks was hindi tracks telugu tracks all in ee christmas carols ki vathi vidiki vaadhesanu ay ekkadithe teeskelu manuscript odi pettanu ay mallu teeskon raledu aa idu vargu taandalu boyevala 2 years back ninte aa taandaku pota manisamu aa taandaku minaku bag bagilo eppuro katta oka pedda bag inda unni pettane bayasu i pete vandi adi gor dice kanatlo nunchi atla a ee devs empty hands actually very few tracks were with us and the tracks that i mean even chosen ante a kottala verite vakyam vinaru konda maamulaga vinaru konda spandisthunaru so we could see that uh, it was actually when the government has failed nak jurey chupichadante dont we just hear and dont just see and jekana అంటే ప్రభు నేను ఏం చేయాలైతే నేను ఇలా స్టేషన్లో వచ్చిన కదా అంటే ప్రభు నాతో ఏం మాట్లాడుతూ వచ్చాడంటే సీ ఎనీథింగ్ ఆస్క్ మీ నేను నా భాగం ఏదైనా ఉన్నదా ప్రభు అని చెప్పి అట్ట ప్రాభించు నేర్చుకోమని చెప్పాను మీరు నా భాగం విన్నవాలా నేను లేకపోతే నేను కూడా ఏమైనా చేయాలా అనేది యాక్చువల్లీ దిస్ బాట్ గేమ్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ భాకర్ భాస్కర్ వాస్ జస్ట్ సెయింగ్ టెలివిజన్ టెలివిజన్ లో యూస్ చూస్తున్నాడు అటువంటి సర్దార్జీ పంచి పెడుతున్నాడంట ఆడు పంచి ఆ అక్కడ స్టేరప్పోయాడు ఆయన i am going to i think it was a stir up right and uh, it was actually emotional actually and i uh, and yet devudai in a stand up such a way that jalathga uh, period yendi devu telanodemo devu chustunadu devu isthadanu cheptunadu devu telusukunanu ani neenem chestunadu that's a stereotype stereotype why we should not do why we cannot do and and uh, also when he shared we also got stereotype and says the way we cannot do and so ikkada chuste asalu pose it was such a స్టార్ట్ అవం స్టార్ట్ అవటం లోనే మాకు అన్ని అన్ని ఆటంకాలే మాకు నేను కూడా స్టార్ట్ అయ్యాను మార్నింగ్ స్టార్ట్ అయ్యాను స్టార్ట్ అయ్యేటట్టుగా భాస్కర్ వాళ్ళు ముందు ముందు సాయంకాలమే భాస్కర్ వనిసింహస్ గారు ఎఫ్రామ్ గారు మీ కలిసి ఆ ఫ్రూట్స్ అవన్నీ కొని పెట్టేశారు హ్యూజ్ అమౌంట్ లో ఆ ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుని యాక్చువల్లీ వెరీ హెవీ అండ్ వెరీ టఫ్ టు అడ్జస్ట్ చేసి దాచడం అయ్యంత వెరీ టఫ్ టైం యాక్చువల్లీ సో అవన్నీ చేసిన తర్వాత చూస్తే మార్నింగ్ పోతే ఇంటి ముందు రోడ్ వేస్తున్నారు వీళ్ళకి వాళ్ళ ఇంటికి నాకు నన్ను పోనీకుండా బండి ఆఫ్ సైడ్ ఫుల్ రోడ్ వేస్తున్నారు మార్నింగ్ ఏంటి ప్రభు అవి ఎన్ని సామాన్లు రోడ్డు దాటాలంటే ఎత్తుకొని పోయి మోసి నేను బండిలో పెట్టాలంటే మాటలు కాదు అసలు అవి ఏంటి ఇది ఈ రోజుకి అయిపోయింది అని చాలా భయం అనిపించింది భయం అనిపించింది అసలు తక్కువ కలుగుతాం లేదా ఈ ప్రెషర్ కి అనిపించింది సో ఐ జస్ట్ వెంటైన్ ప్రాపర్ గా కేక్ బ్రెడ్స్ అన్ని తీసుకొని వచ్చేసరి కరెక్ట్ గా టైం కి రోడ్ మేము తిరిగి వచ్చేటప్పటికి రోడ్ అంతా తయారైపోయి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు పక్కకి వాళ్ళు రోడ్ so it was a good time took it and everything road me grand yondam iskonni road me ki teladu manushulu garadu <laughs> ari entavva manushulu leru enti asalu yevvar kosam vacham memu valle leru pothavanam pothunnam pothunnam pothunnam pothunnam edo edo etla lipothunnam ante abraham ni devudu pilichadu deva abraham vinnadu ilipoyadu anattu vinnindi tommu gelthunnam no, ekadiki gelthunnam no, maaku teladu ఆ రోడ్ వెతుకుంటా పోతాను ప్రజలు ఎవరైనా కనిపిస్తారా అని దాహంతో ఆకలితో అక్కడ చూస్తే సెకండ్ టోల్ గేట్ దగ్గర ఉన్నారు మనుషులు ఇంకా చాలా మంచిగా కనిపించింది చాలా సంతోషం పోలీసు కూడా సహకరించారు వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది దాని బస్సులు బస్సులు వచ్చినాయి బస్సులు ఈ పోలీసు ముందు వీళ్ళ ముందు మేమే ట్రాక్స్ ట్రాక్స్ ఇస్తే ఏం దేవుడి గురించి ఏం పీపుల్ ఆర్ అబ్జార్వింగ్ బట్ వీ హీ వీ కుడ్ డూ ఇట్ ఇఫ్ దీస్ పీపుల్ వేఆర్ బిఫోర్ హ్యాండ్ మధ్యలో ఎక్కడన్నా ఉంటే మాత్రం మంచి అవకాశం ఉండేది అది ఒకటి కోల్పోయాం సరే ట్రాక్స్ మాత్రం ఇవ్వగలిగాం then after the traffic situation afterwards we came to uh, sadev so bus buses which are going one bus or the rt bus or it refused to saying that these people have already eaten why you want to give an it ga vadu refuse to help him. that was very ante manushulu ettante vadu amma petta adukunnindod anetuga are are ikkevani kodi venukunte vadu wait chestu undan uh, cheppi vadu duty cheskoni isirottan cheppi manushulu dor sakarinche vala goda leru lokamlo that we could see and uh, later on we went to kamareddi station mundu gelipem అక్కడ కొంచెం బస్సెస్ త్రీ బస్సెస్ బస్సులో వాళ్ళకి ఇవ్వటం జరిగింది అయితే ఈ హిందీ వాళ్ళు నేను ఒక బస్సులో ఎక్కాను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను దానికి ముందు బస్సు లేక ముందు సిట్ డ్రైవింగ్ సీట్ అండ్ బ్రదర్స్ అందరూ దిగేసి వీళ్ళు ఫుల్ ప్రెజర్ చేస్తున్నారు వీళ్ళు నేను కూర్చొని నాన్న నాకు వీళ్ళు ఈ ఈ బసెస్ అన్ని మెడ్రాస్ నుంచి అక్కడ వెల్లూరు నుంచి వస్తున్నాయి ఈ బస్ అందరువాడు వాళ్ళందరు ఆ అవలూరు డ్రైవర్స్ అందరూ వచ్చి ముందు నిలబడ్డారు వాళ్ళు ఎదురు తీసుకొచ్చిన ముందు నిలబడి నిలబడ్డారు నా ముందు ఇనవార్తే you know, uh, then i spoke to them uh, and na broken telugu uh, uh, tamil i was trying to mix tamil tamil matlu vinte vallu chaala santoshistharu vallu ala oka sari santoshpadtopotharu ante edrudu go tamil ostu ante this is that you honor tamil language ni nu honor chestunte silu otharu vallu aithe venavsa naaku edo chinna podo edo tanglish idi maalli maatladutunnaru kada tamilainchi chatlo so vaalla matlu vinni konni matlu konni padalu bible padalu konni words which i could speak to them aa time lo devudu enduku atta tak taka andiche vaduga unnadu aatma సో ఆ మాటలు ఆ వర్డ్స్ అన్ని తెలిసింది మీకు వర్డ్ కానీ థ్యాంక్ యూ ఒకసారి అలాంటి గుర్తొచ్చి టైం మాటలు చెప్పి వాళ్ళకి స్వార్థ గురించి చెప్పి హౌ ఇట్ ఈస్ యాక్చువల్ టూ థింగ్స్ టేకింగ్ నైస్ థాట్ ఆ స్నానం చేసుకోవటం ఒకటండి సెంటు కొట్టుకోవటం ఒకటి అని చేస్తాను సెంటు కొట్టుకో స్నానం చేసుకోకుండా కూడా సెంటు కొట్టుకోవచ్చు బట్ దిట్స్ నాట్ రైట్ కదా స్నానం చేసుకోవటం వేరే సెంటు కొట్టుకోవటం వేరే అయినా సో స్నానం చేసుకోకుండా చెంటు కొత్త ఎట్లా అట్లనే పుణ్యము అనేది అలాంటిదేనండి పుణ్యం తోటి Uh, his web users, we did have a real hope for the people. He walked out to Kirh Blood, we were able to get someone together. We talked about the school. And the time he came into a real well. I received a cái car in church. That's how you spoke about the power of the people. You got a look at the palm tree, and I got a look at the building. Actually, I got a the gospel to them. And, uh, they, were, they all got uh, out. We didn't have any talk for that. so uh sarot part part which we were not we were not prepared actually i wish no would not think of that uh, the need actually aithe uh, ee bus lo poi nenu eppatide cheppano cheppi nenu ee maata cheppi vaashin cheppi hindi lo ne prathi vaaliki vaashin cheppi i am not very good in hindi but uh, whatever uh, uh, remembrance you know what we heard uh, from hindi in the channels uh, we can do that right in the channels what happened we picked up certain words from them and uh, those words were very useful in uh, in in uh, uh, the to the hindi people they are words we used the words we didn't say in the matter and uh, they were very happy actually uh, they were very happy and i shared my testimony i mean doctor i'm not a good person i'm not a right person and uh, my my my lifestyle was different and my my friends are different and uh, their my language was not right and uh, and got changed me all that and when i told that father uh, i could see a change then when i wasi cheptam anedi ok ok tirga undindi when i shared about my testimony it was different actually but much ganipinchindi baga are watching ante this thing is very important and picture man when i share my testimony and after chatting afterwards when i said i will be praying for you i we we we we prayed that god may visit your people and bless you and you may know him personally and after that in the end before i got down from the bus driver confronted me he spoke he spoke and said like body language he was showing me look man all of them once they slapped me i slapped them and they waved their hands because i don't know how the lord is working in their lives trip ichitapudu ah puncture aipindi i was <laughs> running inga baddi full veedeisen road inga never we travel actually in that sun actually on the early on the mid noon lo ippudu we travel cheyaledu nen koncham tent ayi actually poi tepudu motto nen 60 70 lo velthunnanu koncham tent ayi i was going above 80 above 80 just 80 85 touch avthundi ee time lo tyre puncture aipindi టైర్ పంచర్ కదా అసలు లోపల ట్యూబ్ అంతా చిన్న చిన్న లాగైతుంది ఇంకా తీసుకొని పోయి బ్రదర్ పపం అనుసంస్ గారు భాస్కర్ పాపంకో బ్రదర్ పపం బాగా కష్టపడ్డా కష్టపడి వాళ్ళు తీసేదని టైర్ తీసి మార్చారు మార్చి ఒక దగ్గర పోయి ఒక దగ్గర పోయి ఏపీకోవడానికి చూస్తే వాడు ఏమో తీశాడు కానీ వాడు ట్యూబ్ చెప్పాడు తీసిన వాళ్ళు ట్యూబ్ లేదు ఏంట్రా బాబు అనేసి సరే ఇంకా అక్కడ దేవుడు అక్కడ డాబా ఉంది డాబాలో మనుషులు ఉన్నారు ఆ డాబాలో మనుషులు ఉన్నారు ఈ అసలు అక్కడ ఆగిపోయి ఉంటే మేము అక్కడ ఆగ్ ముందునే వాళ్ళు ట్యూబ్ ఉందా చెప్పు అసలు మాకు అక్కడ తీక ముందే చెప్పు మాకు అంటే లేదు సార్ ట్యూబ్ లేదు అంటే పోయిపోయేవాళ్ళం మొత్తం తీసింది కదా ట్యూబ్ లేదు ఇవన్నీ లెవెసాడు అంత అంత డిలే పాయింట్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ గాడ్ అండ్ అలాగే పోయి చూసారు బ్రదర్స్ ఎఫరై బ్రదర్ వీళ్ళు చూసి సామి ఉన్నారు స్వామి చాలా మంది ఉన్నారంటే సరే ఇంకా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి వాకింగ్ చెప్పి వాళ్ళకి నిద్రలు వాళ్ళని నిద్రలు అయితే పండుకున్న వాళ్ళకి వాకింగ్ చెప్పి వాళ్ళకి ఈ తిరుమందారాలు ఇచ్చి సాధన చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అసలు అక్కడ అక్కడ దేవుడు మాస్ మాకు మాకు సాయం చేశారు మళ్ళీ వచ్చేసి ఇంక ట్యూబ్ లేదు కదా ఇంక ట్యూబ్ దగ్గర ఎక్కడ చేయించుకో ఇంకా వంద సిని వెంటనే అయితే వెంటనే ఇంకో మళ్ళీ ఏమైతే ప్రాబ్లం అవుతుంది అట్టే వదిలేకూడదు అని చెప్పేసి ఇంక వెంటనే విద్దుకుంటా వస్తున్నాను మీకు దారిలో ఇంకొకటి ఇంకొక పంచ రెట్లను చెప్పి చూస్తే ఒక షాప్ ఉంది ఒకటి సరే బాబు ముందు ట్యూబ్ అంటే ఉన్నదన్నట్టు సార్ ఇంకా ఆపిన తర్వాత వాడి దగ్గర ట్యూబ్ ట్యూబ్ ట్యూబ్ చేయించుకొని వేసుకుంటే నేను సరే టైం ఎందుకు వేస్ట్ చేయాలా ఇక్కడ ఎందుకు ఎవరు తీసుకొచ్చేయమని వాటికి చెప్పాలి వీడికి అని చెప్పి ఆ ట్యూబ్ వేసే వాడికి చిన్న కుర్రాడు ఒక పాతికిల్ కూడా ఉండదు వాడికి ట్వంటీ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటుంది సేమో అయితే వాడు లేదు అని చెప్పేసి నేను వాడికి కాంకా అంటే వాడు వదిలేసా చెప్పాడు సరే వాడికి చెప్దామనేసి గురించి నేను సో చెప్పడం స్టార్ట్ చేశాను ఆగ్ పక్క నుంచి వెళ్ళిపోయేవాడు ఒకడు వెళ్ళిపోతపోతే అక్కడ అక్కడ అక్కడ కూర్చున్నాడు ఆడు వెళ్ళిపోతా ఆగి అట్లా ఆగి నిలబడ్డాడు నిలబడితే వీడు ఆగి నిలబడ్డాడు వీళ్ళు ఈ నిలబడి చూసేవాడు వాడుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నేను నా దృష్టి నేను నెమ్మదిగా వాడు వైపు పోయేసి వీడి చెప్తానే వాడికి చెప్తా ముందు పెట్టాను వాడు ఏమన్నా సరే సార్ ఇక్కడ ఎనో నిలబడి చెప్తారు కొంచెం నీళ్ళలో పోదాం పదాన్ని అన్నాడు అది నీళ్ళలో పోయాం నీళ్ళలో పోయేటప్పుడు ఇంకా ఇంకా వీడి వీడిటెన్స్ చెప్పారు వీడి పని చేసుకుంటున్నాడు నేను ఇంకా వాటితో మాట్లాడుతున్నాను ఈవడు ఈయన అరవింద్ పేరు ఈయన ఎప్పుడు నుంచో ఎవరు ఏం చెప్పారు ఆయన కొంచెం లాంగ్వేజ్ నాకు సరిగా నాకు అర్థం కాలేదు ఈ బైబుల్ యాప్ ని బైబుల్ యాప్ ని హిందీలో ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు అండి ఆయన మొబైల్ లో దిస్ మ్యాన్ ఈస్ రీడింగ్ బైబుల్ సిన్స్ లాంగ్ అండ్ నో ఈ డజన్ హ్యావ్ ఈ డజన్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ పీపుల్ హూ కెన్ టీచ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మళ్ళీ ఆసెడ్ అనిపించింది అండ్ దిస్ మ్యాన్ వాస్ లుకింగ్ ఏదేదో ఫోన్ దొరికింది ఆయనకి బాంబే వాళ్ళతో మాట్లాడితే బాంబే ఆకర్లో మాట్లాడి శంత అయిన తర్వాత బాబా కహారైతే అమారి పాస్ ఆవునంటే మీ బాంబే మే తుమ్ ఆవు అంటున్నాను బాంబే ఎక్క రా నేను బాబేకి ఎక్కడ వస్తాను రా బాబు అని చెప్పి ఆయన వదిలేస్తున్నాడు ఆయన అంటే దిస్ మ్యాన్ లుకింగ్ ఫర్ సంబడి హు కెన్ దాడు ఐ వాస్ టెలింగ్ సార్ నేను ఏ చెప్పిన బైబిల్ ఏ వాక్యం చెప్పినా కూడా ఇది నేను చదివాను అంటున్నాడు ఎక్కడ ఒకటి వీడు ఏ వాక్యం చెప్పినా నేను చదివానంటాడు అరే ఎక్కడ చదివాడు వీడియో అసలు అనేసి మరి అంటాడు ఇది నమ్మితే ఈ లోకం ఈ దీంట్లో మాటలన్నీ నాకు తెలుసు నాకు అర్థమవుతుంది నాకు చదివాను నేను కానీ ఈ లోకంలో ఇది నమ్మరే లోకంలో వాళ్ళు ఈ మాట చెప్తే వాళ్ళు ఫూల్ అంటారు కదా మనల్ని అవునాయా పూల్ అంటారు వాళ్ళు కానీ ఈ ఫూల్స్ నే దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఆ వాక్యం కూడా నేను చదివానంటాడు వీడు ఎక్కడ ఏ వాక్యం చెప్పా నేను చదివానంటాడు అయితే నాకు ఐ వాస్ షార్ట్ యాక్చువల్లీ అంటే సిన్స్ లాంగ్ డిస్ట్ లోడింగ్ గోడ్ ఆఫ్ గాడ్ అండ్ ఈ మేర్ మీ ఔట్ ఆఫ్ మై సీట్ నేను ఆఖరికి మత్స్య వార్త చివరిలో ఏ ప్రభు లోకం అంతా పోయి చెప్పన్నాడు అంటే అది కూడా చదివానంటున్నాడు are then i came to my dipping i said babu no see si, all these things what you are reading god is continuously speaking to you And I told him the Gospel, how you have to accept the Lord, how you have to ask for units you from your sins. We do sing with our hands, thinking our thoughts and our, our, our walk and everything, all these things. God, the Lord took the shame upon us. Everything I shared with Him and... I hey, said, anytime we do sin, we will do sin. My brother will do it. Our tube is done. We will do it in the seat and we will do it in the seat and we will do it in the seat. We will go to the table and we will go to the table and we will go to the table. I, on a, for, for full length... ఎంత టైం అవుతుందో ఇంత టైం నేను ఈ ఒక్క వ్యక్తితో మాట్లాడుతున్నా నేను యుస్ట్ థింక్ దిస్ మ్యాన్ సో అండ్ యూఆర్ స్టాండింగ్ అండ్ దాని చెప్పినట్టు అట్లా బైబుల్ అండ్ హౌ యుల్ సెండ్ మీ ఎట్లా పంపిస్తాను నాకు బైబుల్ ఎక్కడ దొరుకుతుంది నాకు బైబుల్ నాకు అదే పంపిస్తాను ఫోన్ నెంబర్ తీసుకో నాకు అడ్రస్ ఇవ్వకుండ్ బైబుల్ టో యూ అని చెప్పాను so please pray for him his name is arvin then i could understand achi uh, murugala korrolgoru cheda korrolgoru cheppanu i i prayed for them and said uh, you have to kneel down and you have to back at the lord and it comes to you since personally and uh, all those things i told uh, you, uh, we have to pray and recently all that length of foot uh, walked and uh, length of our drive was for one lost soul an picchuna one lost soul one eager ar arane vela pray pray outna uh, unique uh, పోయి కలుసుకున్నాడు అది గుర్తు చేశాడు దేవుడు నాకు ఏం ప్రాబ్ నువ్వు ఇంకా ఈ రోజు కూడా ఇంకా ఆ దేశం చేస్తున్నావు అనువు అనిపించింది సో దెసా వి కేమ్ బ్యాగ్ అంతా వచ్చేసిందా తిరిగి వచ్చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ పక్కనే ఎవరు చూశారు చూసేసి అదే ఫ్యామిలీ అన్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నప్పటికి ఇంకా ఇంకా ఎలా తీసుకున్న చిన్న బండి వెనక్కి తీసుకొని పోయి వాళ్ళే రోడ్ అవతలు ఉన్నారు మేము రోడ్ వచ్చేస్తున్నాం వెనక్కి అదే ఆరు ఆరో ఏడు బెడ్లు మిగిలిపోయినాయి ఎక్కడిద్దాము ఎక్కడిద్దాం అనుకుంటా వస్తున్నాం ఆ ఎలంపేటలో మెంటల్ మెంటల్ రిటైర్డ్ పిల్లల దగ్గర పోయి మేము ఇద్దరు పోయేవాళ్ళం రెగ్యులర్ గా అది వాళ్ళకి పోయి ఇచ్చేద్దాం అంటే వాళ్ళకి ఇదే ఇస్తారా భయ్ బాస్కర్ అన్నాడు అట్ట ఇట అనుకుంటాం ఎప్పుడైనా పెద్ద ఏమో పోవాలంటాడు సరే ఇంకా ఈ కన్ఫ్యూషన్ లో ఉన్నాము కన్ఫ్యూషన్ వచ్చేసి దాటేసాం ఎలంపేట్ ఎలంపేట దాటేసింది దాటేసిన తర్వాత అక్కడే ఈ ఫ్యామిలీ దొరికింది వెంటనే తిప్పుకొని వచ్చిన తర్వాత ఇంకా రోడ్డు దాటుకొని పోయి వాళ్ళు పిలుసుకొని వాళ్ళు నిలబెట్టి మాట్లాడి వాళ్ళకి రెండు మాటలు వాక్యం చెప్పినట్టుగా చేస్తే మాకు అనుకుంటుంది ఇక వాళ్ళు ఎక్కడ పోవాలా అసలు వీళ్ళు ఎక్కడ చేయాలి